తండ్రి నమ్మిన మాకు ఇచ్చిన సమయం బట్టి ఎంత వదనాలు నీకు ఎత్తులు చేస్తున్నాం ముఖ్య కాలంలో తండ్రి నీ పాలన దగ్గర తెచ్చినందుకు నీకు ఎంతో వదనాలు నీ దాసుల ద్వారా దాసుల తోటి ప్రభావం చేసుకోవడానికి అయ్యా తండ్రి మా విజ్ఞాపనలు మా అవస్థలన్నీ కూడా తల్లి నేను నీ పాలన దగ్గర కుంభించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి ధనియకరమైన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు నివాసం ద్వారా కలుస్తున్న విధానం బట్టి కూడా నీకు ఎంతో వందనాలు అయ్యా తండ్రి మమ్మల్ని ప్రకటిస్తున్నారు నీకు వందనాలు నీకు తెలుస్తున్నాం ఆరాధించుకునే తండ్రి అన్న ఇంటి మేము మా మాకు వచ్చి ప్రాణ తిట్టని తండ్రి తండ్రి ఏ రీతిగా మేము కొలగలము ఏ రీతిగా మేము ఆయన్ని ఆరాధిస్తాం ప్రభా తండ్రి కొద్ది మాటలతో ఆరాధిస్తూ అయ్యా తండ్రి మా తమతో జీవనం కరంగ తండ్రి ఆ ఉదయాన్ని ఏకీణించి అయ్యా తండ్రి ఆయన పాడుల కడ మా ఆరా కుమరించడానికి మత్తు కుమరించడానికి సహాయం చేయండి తండ్రి ఆయన ఈ వాక్యం ద్వారా పెద్దబడి అవ తండ్రి ఆయన పాడుల దగ్గర మా తండ్రి వారీ తండ్రి ఆయన మా హృదయాల నుంచి కుంభరించినట్లుగా అవై కొత్త తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి అవ తండ్రి ఆయన ఎన్నో వాక్యాలు నేర్చుకుంటూ వస్తున్నాం ఎన్నో వర్వారాలు వింటూ వస్తున్నాము తండ్రి మా హృదయాన్ని ప్రభావిరు సిద్ధపడతండి మా జీవితం సిద్ధపడది రాకొక్క సిద్ధపడి అయ్యాకండి తండ్రి ఆయన సిగ్గు సిగ్గులేని మొహంతో అయ్యాక ప్రభా సంతోషంతో ఎదుర్కొనే వారంగా తండ్రి ఆయన ప్రభా హాటు హృదయాల్లో మా జీవితాలకు దయచేయమని మా కుటుంబాలకు దయచేయమని అతన్ని మా బంధువర్గాలకి దయచేయమని ప్రార్థిస్తూ ఏ ఒక్కరు నచించుకోకూడదని వ్యక్తి సంగతి తండ్రి ఆయన సభ ప్రతి ఒక్కరు కావాలని ఉద్దేశించాం చెప్పండి నేను ప్రార్థించేటూ మని హస్తం అప్పగిస్తూ ఏటా బో వినంత వేసుకుంటున్నాం అని తండ్రి సమ్మ్యా మాడా నీ నీ మృతిపా మాడా अल्लहुम्मा अल्लिय्या अल्लिय्या अल्लिय्या इति तते इति तान यन्तो यन्तो दिगय नरतम तुलवाल काति संदेश उस मन में मंगो प्रज कर दे ने दिगय नर kama tumi lele tami tanle shamne <laughs> mon mo mod mod dele alle laya <laughs> alle laya alle laya alle laya tanle laya alle laya laya ketta dabhi nittinoy go go taratshan nittin jin sai mujana mo gamamete ni nittinoy go go taratshan nittin jin sahi najana so gamamete ni hallelujah hallelujah hallelujah ఏ ఏ ఏ emergenceesi టిPI llegar ధాదది Μ progressiveord familia ధ గして ave గాాదాి reco служit ki ట గాథ పరుశుద్ స్తోత్రాలేసయ ఈ యొక్క గడిచిన కాలం అంతా మనం సురక్షితంగా కాపాడి సచిలెక్కలు నిలబెట్టి నూతన దిన నడిపించిన మా దేవ మీకు వాదనాలైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు అనుగ్రహించమని ఆర్థిస్తున్నాం పరుశుద్ధ తను అనుగ్రహించింది సంపూర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తాం ముఖ్యంగా మాకు స్వచ్ఛత అనుగ్రహించమని ఆర్థిస్తున్నాం మీరు పొందిన గాయల చేత మాకు స్వస్థతనైనా ప్రభు దేశాన్ని స్వస్థపరచండి ప్రపంచాన్ని స్వస్థపరచండి ప్రభ లోకాన్ని స్వస్థపరచండి ప్రభ మీరు వచ్చిన దాన్ని నశించిన దాన్ని రక్షించడానికి దాన్ని ప్రభా నేనండి స్వస్థపరిచే యొక్క నేనేండి ఈ దశలో ప్రభ ప్రతి ఒక్క అవసరం దాన్ని అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి హృదయం నైనా అసలైన స్వస్థత అక్కడ అవసరం అని ద్వారా కాబట్టి హృదయానికి స్వస్థత అనుగ్రహించండి దానికి ప్రపంచమంతట గ్రీడ్ తో నిండింది ప్రభా ఫార్మసికల్ కంపెనీస్ గ్రీడ్ పిల్ల బిజినెస్ మెన్ పాలిటీషియన్స్ అంతా మనుషులు చనిపోతున్న వాళ్ళకి అలాంటి కార్యక్రమం దయా లేని లేదు మేము మీ యొక్క సహాయం అనుగ్రహించండి వారిలో ఉన్నాయ రాతి హృదయాన్ని పెలిగించండి ప్రభా మాంసపు హృదయాన్ని గురించండి సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను మేము యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రిగా మీ యొక్క పశుధాత్మ దర్శింపు మాకందరు కాబట్టి మీరేం ఏసుక్రీస్తు నమ్మము ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్న దినం సాయంత్రం యాక్చువల్ గా నేను వాక్సంపద ముగ్గురు కల్పించాను యాక్చువల్ గా లంచ్ నుంచి సమ్మర్ అరౌండ్ టూ ఓ క్లాక్ we spent quite a lot of time on this uh, at the what, uh devipur sri university i know generally the research into the interest of a varieties of research subjects are taught and even medical research clinical research genetic research there got a size variation in the research also got data so it is business research le cover gets to attend got production business research related because ఈ వాస్తం గురించి షేర్ చేస్తా ఉన్నాను టైటానిక్ అనే షిప్ గురించి నేను ఒక డిస్కషన్ దాన్ని షేర్ చేస్తున్నాను దేని కలిస్తే ఈ టైటానిక్ అనే షిప్ గురించి ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ ఏమైందంటే ఆ దాని పేరు టైటానిక్ అది ఇప్పుడు ట్రాజిక్ వాయిడ్స్ అని అది మునీ పర్ట్ మనం చూస్తాం ఇంట్రెస్టింగ్ దాంట్లో స్టాటిస్టిక్స్ నేను చూసిన ఎందుకంటే రీసెర్చ్ మైండ్ కాబట్టి దాని స్టాటిస్టిక్స్ లో ఏముందంటే అది న్యూయార్క్ బయలుదేరింది అది అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఐర్లాండ్ ఇవన్నీ దేశాలు తిరిగి అది న్యూయార్క్ రావాల అయితే దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే త్రీ క్లాసెస్ ఆఫ్ ప్యాసెంజర్స్ ఉంటారు లగ్జూరియస్ అకామిడేషన్ ఫర్ ఫస్ట్ క్లాస్ అని కంఫర్టబుల్ అకామడేషన్ ఫర్ సెకండ్ క్లాస్ ఏమని దాని తర్వాత థర్డ్ క్లాస్ అంటే కామన్ పీపుల్ అంటే పూవర్ పీపుల్ అండర్ ప్రివీస్ ట్వంటీ వన్స్ ఈవిల్ కరెంట్స్ వారిపోర్ థర్డ్ కేటగిరీ అయితే దాంట్లో క్యాల్కులేషన్స్ లో అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పీపుల్ ఉన్నారంట ఆన్ బోర్డ్ అయితే ఈ మెజెస్టిక్ ఇంటర్ అంటే చాలా పెద్ద షిప్ ఆ టూ లో సర్వైవ్ అయింది ఎవరంటే సెవెన్ హండ్రెడ్ 713. I did the calculation this day, two thirds, two thirds, and one third survived. That means, the two, the two so, people, and the one third part, and the one third part, and so, the one third part. I think, James Strong numbers, I think, Titanic, టైటానిక్ అంటే టైటాన్ దానికి యాక్చువల్ గా మీనింగ్ ఏముందంటే నెఫిలి మెడిటరేనియన్ వర్షన్ లో మీనింగ్ టైటాన్ అంటే నెఫిలి నెఫిలి అనే మనకి జెన్నటిస్ లో వెళ్ళిపోతాం నోవా కాలంలో ఆ దిన నెఫిలి వాళ్ళు ఉండేవారని ఫాలో ఉంటారు ఎంటర్ప్రిటేషన్ అయితే దీస్ పీపుల్ వర్ వైటింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఈ టైటానిక్ వర్డ్ అరబిక్ వర్డ్ సైతాంత్ పొందబడిందని ఆ ట్రాన్స్లేషన్ లో చూస్తాను నేను సైతాన్ ఇస్ అ వర్డ్ డిరైడ్ ఫ్రమ్ అరబిక్ వర్డ్ సైతాన్ అయితే ఎవరన్నా అట్లా పెట్టుకుంటారు ఆ పేరు తెలియక పెట్టుకున్నారంటే ఆ షిప్ కి దాని తర్వాత ఆ షిప్ కి ఆ షిప్ యాక్చువల్లీ ఎట్లా డిజైన్ చేయబడింది ఇట్ కెన్ నెవర్ థింక్ అని దిస్ షిప్ కెన్ నెవర్ థింక్ అనేది అక్కడ వాళ్ళు దాన్ని డిక్లేర్ చేసేదన్నట్టు అయితే ఆఫ్చర్యం ఏంటంటే ఈవెన్ ఫిజికల్ లేయర్ లో కూడా మన టైంస్ కన్నా కూడా ఈ టూ థర్డ్స్ కట్ ఆఫ్ కావడము వన్ థర్డ్ సర్వైవ్ కావడం మనం చూస్తా అంటే ఇది కినాబింట్ అనేది అనిపిస్తుంది ఎందుకంటే మనం స్టాటిస్టిక్స్ లో మాట్లాడుతున్నాం బై ఛాన్స్ అంటాం ఆర్ పాసిబిలిటీస్ అంటాం ప్రాబబిలిటీస్ అంటాం స్టాటిస్టిక్స్ లో కానీ మన గాడ్ ఈ నాట్ అ ప్రాబబిలిటీ It's a possibility of God. God of possibilities. God of you possibilities. Probability of the statistics of 5% chance is now. 95% things will repeat. Only 5% may not enter. And in reality, these patterns for us choose. Two thirds cut off, one third will go through the top five. That's what we can do. That's what we can do. That's what we can do. చూస్తాను కదా టెంపుల్ సొలంగూన్ టెంపుల్ తర్వాత జెరూ బాబేలు మరమ్మత్ చేసేదాన్ని అంటే సో అది ఫస్ట్ టెంపుల్ అది సొలంగూన్ కట్టించేసి ఫస్ట్ టెంపుల్ అయితే ఆ జెరూబ్బాబేలు తన తర్వాత నెహామియా సెకండ్ టెంపుల్ కడతాడు జెరూబ్బాబేల్ కేవలం మరమ్మత్ చేస్తాడు కానీ నెహామియా టైమ్ లో సెకండ్ టైం కడతాడు టెంపుల్ ఎందుకంటే ఫస్ట్ టైం బెబలూన్ నిపురగా అనే క్యాప్టెన్ రాజు చీఫ్ క్యాప్టెన్ వచ్చి దాన్ని మొత్తం కూరగట్ తీసుకుంటారు ఆ టెంపుల్ అప్పుడు రెహమియా వచ్చి సెకండ్ టెంపుల్ కడతాడు నెహమియా గా ప్రీ ఫిగర్ ఆఫ్ మెత్తయా అన్నట్టు పర్సనాలిటీ చూస్తే దిక్ క్రైస్ట్ లాగా ఉంటది ఎప్పుడైనా మనం పర్సనల్ గా తనుకున్నప్పుడు మన స్టడీస్ లో లెహమి లైఫ్ స్టైల్ లైఫ్ జీసస్ కి ప్రీ ఫిగర్ లాంటి చూస్తుంటాడు ఐ ద నేచర్ దే హీ డీల్స్ డి అదే రీతిగా మనం లాస్ట్ వీక్ అంతా చూస్తున్నాం యోనా లైఫ్ కూడా ప్రీ ఫిగర్ జీజస్ కి ప్రీ ఫిగర్ అన్నాడు అది నిజంగా నెరవేరిందని మన ప్రభు కూడా సాక్షిస్తున్నాడు ఆ యోనా త్రీ డేస్ త్రీ నైట్ త్రీ విన గర్భంలో ఉండడం అనేసి ఇట్రెస్టింగ్ ఏంటంటే హెరాండ్ వచ్చినప్పుడు హిస్టరీలో మన ప్రభు కాలంలో సెకండ్ టెంపుల్ లో నేహమే కట్టిన సెకండ్ టెంపుల్ కంప్లీట్ దాన్ని ఫేస్ క్లిఫ్ట్ చేసేస్తాడు ఎవరు హెరాడ్ అక్కడ ఆ టెంపుల్ అనే ఒక స్థలంలో అతను తన ఏమంటాము తన ప్యాలెస్ పెట్టుకుంటాడు పెట్టుకొని ఆ టెంపుల్ దాన్ని మొత్తం రీబిల్డ్ చేపిస్తాడు అన్నట్టు దట్ ఈస్ మెత్త టెంపుల్ అన్నట్టు ఇంట్రెస్టింగ్ అంటే హెరాడ్ కమ్స్ ఫ్రమ్ ది లినియేజ్ ఆఫ్ వీసా వేసవ సంతతి హెరాడ్ లాస్ట్ సంతతి అన్నట్టు హెరాడ్ పిల్లలు లేకుండా చనిపోతాడు ఫిజికల్ ఫీడ్ కంప్లీట్ స్టాప్ అయిపోతుంది అంటే ఈసా ఫిజికల్ స్పీడ్ హెరాడ్ అని దాని తర్వాత ఆ థర్డ్ టెంపుల్ ఆయన కట్టిన థర్డ్ టెంపుల్ బేసికలీ పాలిటిక్స్ అన్నట్టు ఆ రోజునలో ఈ థర్డ్ టెంపుల్ ఎంత అంటే ఆ సీజన్ పైలెట్ వాళ్ళ టైమ్ లో పాలిటిక్స్ లో హెరాడ్ ఏమంటాడంటే ఐ వాంట్ మీరు క్లీన్ అవుట్ చేస్తలేము ఎందుకంటే ఈసావు తన తమ్ముని సంతానం మీద ఎప్పటి నుంచో అధికారు అధికారం పెంపొందించుకోవాలి ఎందుకంటే మేము పోగొట్టుకున్నాం జిష్ట హక్కుని దాన్ని తిరిగి పొందుకోవాలన్న ప్రయత్నంలో ఎన్నో సంవత్సరాలు ట్రై చేస్తారు ఫైనల్లీ హెరాడ్ ద్వారా పరిపాలన వాళ్ళకి అన్నట్టు తీసా వాళ్ళకి దాని ది ఎండ్ ఆఫ్ దియర్ రూలింగ్ అన్నట్టు అయితే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హెరాడ్ టెంపుల్ పాలిటికల్ గా ఏంటంటే హీ వాంటెడ్ విన్ ది ఫేవర్ ఆఫ్ జూస్ ఈస్ అన్నట్టు అందుకు దాన్ని తోట రీస్ట్రక్చర్ తీసుకొనిస్తాడు అంటే ఫస్ట్ టెంపుల్ కంటే మరీ విశాలంగా దాన్ని కట్టించేస్తాడు అన్నట్టు బట్ యాక్చువల్ గా అయితే యాక్చువల్ టెంపుల్ మనం ఎక్కడ చూస్తామంటే దావ్ కుమారుడు మన ప్రముఖ హస్తానికి చేత నిర్మించమని శాశ్వతమైన టెంపుల్ అక్కడ మనం చూస్తాం సో అంత మొదటి మొదటి ఈ సన్ ఆఫ్ దెబ్బ కదా యాక్చువల్ గా థర్డ్ టెంపుల్ ఇప్పుడు కింగ్ హెరాడ్ కట్టనే థర్ టెంపుల్ కింగ్ హెరాడ్ ఏమైనా సెకండ్ టెంపుల్ ని రీస్ట్రక్చర్ చేసింది అయితే ఆ సెకండ్ టెంపుల్ కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ కావాలా టోటల్లీ డిస్ట్రాయ్ కావాలా సెవెంటీ ఎయిడ్ లో సో సింబాలిక్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టెంపుల్ సోమాన్ కట్టింది టోటలీ డిస్ట్రాయిడ్ బై నిర్దా నెమ్ టైం దాని తర్వాత హెరాడ్ రివైవ్ చేసినాక కింగ్ హెరాడ్ రీబిల్డ్ చేసినంత సెవెంటీ ఎయిట్ లో కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది రోమన్ ద్వారా బట్ ఆ నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి టెంపుల్ కట్టి దాని గ్రంథంలో మనం చూస్తాము ఆ ప్రవర్తన అందుబాటు వనులు గెలుపు వేయడం ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రవర్తన ఆయన పుట్టి చనిపోయిన తర్వాత అనుదిన మనలు జరగాల టెంపుల్లో మనం చూస్తున్నాం అక్కడ ఈ అనుదిన బలు ఎందుకు నిలిపివేయాలంటే అసలందమీ మనం లోకపాపములు మోస్తున్న దేవుని పొరపిండలాగే లోపలికి వచ్చింది కాబట్టి ఆయన మరణం ద్వారా అనదిన ఆగిపోవాల దాని ప్రవచనం అన్ఫార్చునేట్లీ దాన్ని దుష్టుని అప్పగించింది ఆ ప్రాఫసీ రిలేట్స్ టు ఇవన్నీ మనకి తిరిగి తిరిగి హీట్ అవుతూనే ఉంటాయి వన్ ఎవర్ గియర్ ల పాస్ట్ ఈస్ బీంగ్ ఇందు చూసినప్పుడు సర్వసత్యంగా నడిపిస్తున్నాడు కాబట్టి హోల్డ్ థింగ్స్ విల్ పాస్ అవే అవన్నీ అవే ఆల్ థింగ్స్ కాబట్టి ఈ ఫస్ట్ టెంపుల్స్ గేర ఏది తొలమన్ కట్టిన టెంపుల్ దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ హెరాల్డ్ రివైవ్ చేసిన టెంపుల్ సెకండ్ పార్ట్ టచ్ దేమ్ కట్టింది సెకండ్ టెంపుల్ ఓన్లీ డెకరేట్ చేసింది సో దేహం యా కట్టిన సెకండ్ టెంపుల్ డెస్ట్రాయ్ అయిపోయింది ది యాక్చువల్ థర్డ్ టెంపుల్ ఏంటంటే మీకు దక్షిణ జ్యూ అండ్ అయి విఆర్ దర్డ్ టెంపుల్ అన్నట్టు మనం అది మన ప్రము తన హస్తాలతో తయారు చేసుకున్న టెంపుల్ అన్నట్టు తన కొడు ఆ టెంపుల్ కొరత తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది ప్రయాదాన్యత పెట్టింది అనేది మనం సో ఫస్ట్ టూ పార్ట్ ఫిల్ ఆల్వేజ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎందుకంటే అవి ఫస్ట్ టూ ఫిజికల్ టెంపుల్ నో ఫిజికల్ టెంపుల్ సర్వై ఇప్పుడు సెవెన్ చర్చెస్ గురించి మనం పాలిస్తున్నప్పుడు వాడి నందాంబుల్ సర్వైవ్ అంటే ఫిజికల్ టెంపుల్స్ మరి యాక్చువల్ గా అవి ఓన్లీ రిలీజియస్ చర్చెస్ అని మనం చూస్తాం ఎఫ్ఎస్పీ నుంచి మియోనేషియా అవన్నీ షర్మిస్ టెంపుల్స్ జేవర్జస్ రిచువలిస్టిక్ ట్రెడిషనల్ ఫండమెంటల్ ఏమంటుంది దాన్ని లీగలిస్టిక్ చర్చ్ ఇస్తామంటాం దాన్ని అంటే ఆచార బద్దంగా ఓల్డ్ టెస్ట్ వంటి లెమిటికల్ సిస్టమ్ ని పాటించిన చర్చస్ అన్నట్టు అవన్నీ అందుకని ఆ రోజు ఈ రోజు అవి లేవు ఇప్పుడు ఆ రోజు ఈ క్రిస్టియన్స్ ప్రపంచం అంతటి నుంచి ఫార్చునేట్లీ వై తెలుసే టెంపుల్ ఉండి ఏం జరిగేది క్రిస్టియన్స్ అందరి ఎవరి ఇయర్ అండ్ ఇజ్రాయల్ కూడా బికమ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ద వే ఆఫ్ టూరిజం బట్ దేవ దృష్టిలో తప్పు ఎప్పుడైతే ఆయననే వందిరవు ఎప్పుడైతే మనం ఆయన ఆయన ఆయన దృష్టిలో మందిరంగా మార్చబడుతున్నామో ఫిజికల్ టెంపుల్ వీటిగా మన ఐడల్ ఫిజికల్ సాక్రిఫరేట్ వీటిగా ఐడల్ వర్షిప్ అన్నట్టు దాని ఫస్ట్ అయితే క్రిస్టియన్ దాన్ని సపోర్ట్ చేస్తారు ప్రపంచ మధ్య ద జీవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ జనసేన సిటీ బికాస్ వన్ సప్ట్ అయితే మీటువంటి హోలీక్ సిటీ బట్ టుడే ఇట్ ఇస్ నాట్ ఎందుకంటే మీ దగ్గర చూపిస్తాను దాని గురించి ద హైయెస్ట్ క్రైమ్ రేట్ ద హైయెస్ట్ హోమ సెక్షువాలిటీ ఎక్కడ ఉంది అంటే ఇద్దరైన hyes famap abhashin sakade ante ani desamundi so what has happened to them ante aastera kada oka sari pravadanu michi pettesnanta it has become a deficit ah obviously one of the quali and trust member agatham committee ine ekade staff list ante prathala gaddam 11th adyam modati vasthana staff listam vakyam ade ante third temple sambandhinchu akakintu ane collectivity chustha veni ఈ ర్డ్ టెంపుల్ వృత్తి యాక్చువల్లీ హోలీ హెవెన్లీ మన లేకపోతే రక్ష్ంబడ్డ వారికి సంబంధించింది థర్డ్ టెంపుల్ ఈ థర్డ్ టెంపుల్ ని మెజర్గా ఏమంటున్నాడు ప్రభు ఒక దూతత్వాన్ని ఒకసారి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చనం ప్రకన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర కొల అంటే కొలతో వేసే మెజర్మెంట్ మెజరింగ్ టేప్ అంటాం మెజరింగ్ రాడ్ అంటాం మరియు ఒకడు చేతికర్ర వంటి నాకిచ్చి నాకు యోహాన్ ఇచ్చినట్టే కదా కాబట్టి యోహాన్ వక్తం ఇచ్చండి మీరు ఆల్ రిప్రజెంటేటివ్ ఉన్నావు నాకిచ్చి నువ్వు లేచి దేవుని ఆలయమును మల్లిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించే వారిని యత్తించవు This is interesting to me, this is interesting to me, this is what I mentioned in Shavata the Surah and the angel stood saying, rise and measure the temple of God and the altar and them that worship you. This is interesting to me, measure the temple of God, measure the altar, measure those who are worshiping therein. So, three times in a three again measures, measuring the temple, measuring the altar, measuring the worshipers. తెలుగులో ఆ రీతి కలిగింది కిందమెంట్ కదండి కింద కాబట్టి థర్డ్ టెంపుల్ ఈస్ బింగ్ అందుకు మనము ఆల్మోస్ట్ గ్రంథం వైఎస్ తీస్తున్నాం మెజరింగ్ రాడ్ లేక ప్లంబ్ అయిన అంటున్నాం మంది అంటున్నాం మన మన లెంగ్వేజ్ లో గుండె దారం అంటూ తెలంగాణలో గుండె దారం అంటూ అది దీక్ష వేసినప్పుడు దిస్ ఇస్ బాట్ ఇస్ యాపెడ్ మెజరీ సో అక్కడ ప్రభు మెజర్ చేస్తున్నాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఐజక్ అండ్ జెరో జెరోబామ్స్ లినియేజ్ డివైడ్ కావడము జెరోబామ్ అంటే అంత శరీరకమైన వాళ్ళు ఐజక్ అంటే సీరా ఫేమ్రకం అన్నట్టు అంటే పరిశుద్ధులు అన్నట్టు నీతి మద్దతులు అన్నట్టు కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ లాస్ట్ టైం మెజర్మెంట్ ఏంటి ఎవ్రీ టైం మెజర్మెంట్ ఏది లవ్ బిక్ ఇది ఆల్రెడీ స్టార్టెడ్ అనేసి నేను అనుకుంటున్నాను కాలం ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరుగుతుందని చాలా మంది అప్పటి కానీ ఇట్ హెస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ మై ఒపీనియన్ ఎందుకంటే ఇది స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా మనకు అర్థం కాకపోయింది అండ్ గాడ్ విల్ రివెంట్ సర్వెంట్స్ ఇవ్వండి కాబట్టి రైజ్ అన్నప్పుడు యూ స్లీపింగ్ అన్నట్టు ఇది లాస్ట్ త్రీ డేస్ కింద నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే గాడ్ లెవర్ స్కోప్ అవే నిద్ర పోయినప్పుడు కళల రూపం దర్శనీతి గానే మాట్లాడేవాడు ఉదాహరణకి అమరాంకు గాఢ నిద్ర కలిగించేది ఎందుకంటే అమరావతను మాట్లాడితే గాఢ నిద్ర పోవాలి అమరాం శరీరంగా ఉంటే ఆత్మలో ఉంటేనే చూడగలం అనండి సో మెలకు ఉంటాం కాబట్టి నిద్రమైనప్పుడు స్క్రిక్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి అందుకని రైంజ్ అన్నప్పుడు ఏంటంటే వి హ్యావ్ టు బ్రేక్అప్ రైంజ్ అని చెప్తున్నాడు మన ప్రభుత్వ ఏం చెప్తున్నాడు సమాన్ రైట్ అప్ అంటున్నాడు దస్ట్ అవర్ టైం రైట్ టైం మెజర్ ది టెంపుల్ ఆఫ్ దాట్ సో ఇప్పుడు మెజర్ తీసుకున్నప్పుడు వీ హెంట్ ఆల్స్ ఎందుకంటే వి ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దర్డ్ గ్రూప్ వర్ షూటింగ్ అంటాడు కదా కాబట్టి మెజర్ ది టెంపుల్ ఆఫ్ దాట్ ఆల్టర్ ఆల్టర్ అంటే మైపీటా తెలుగులో నేను తెలుగులో చదువుతున్నాను దాన్ని మరి ఒక ప్రీతి కర్ర అంటే కొలకరం నటించి లేచి అంటే నిద్రపోయిన వాటర్ కాబట్టి లేచి దేవుని ఆలయంలో బలిపీఠం సో మనం బలిపీఠంపై ఎట్లా పలు తగ్గిస్తాం చెప్పండి ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ గా మనం గా తదుకుంటా పోతాం దాన్ని ఈరోజు దేవుని ఆలయం వేరెత్తిగా ఉంది నిజంగా దేవుని ఆలయం లాగా మనం దేవుడి చర్చకొచ్చినప్పటికీ బయట తలుపు ఉన్నాడు మరి లోపల ఎందుకు వర్షం పిలుస్తారు ఎవరిని వర్షం పిలుస్తాడు లోపల పాటలు పాడుతా ఉన్నారు గంట గంటలు ప్రార్థనలు చేస్తున్నారు వర్షిప్ చేస్తున్నారు అన్ని జరుగుతా ఉన్నాయి లోపల బట్ ప్రభుత్వ బయట ఎండ్ టైమ్స్ చర్చ్ ఫస్ట్ వాట్ డస్ దిట్ మీన్ దిట్ మీన్ నిజంగా ప్రభు ఆస్తున్నారు కానీ తెలియని దాన్ని అందుకే సమర తెలియని దానినే ఆరాధిస్తున్నారు మేము తెలిసిన ఎండ్ టైమ్స్ లో ఈ చర్చ్ సిస్టమ్ అట్లా క్యారీ వర్షపింగ్ బట్ మెయిన్ రెపిటేషన్ అండి వాళ్ళు ఏం వర్షం చేస్తుంది ఏం ప్రయత్నిస్తుందో వాళ్ళకి తెలియదు అన్నట్టు ఎందుకంటే థింగ్స్ ఆర్ ఆల్రెడీ హ్యాపనింగ్ అవుట్ సైడ్ కాబట్టి మనము వీటిని వీ హెవ్ మెజర్ దాంట్లో మనకి ఇచ్చండి ఓన్లీ పీపుల్ గా ఇస్తుంది ఇట్ ఇస్ యోప్ టు ఫైండ్ అవుట్ అండ్ హెల్ప్ పీపుల్ మనం ఎందుకు మెజర్ చేస్తున్నాం అంటే అంటే ఎందుకు వీటిని చూడగలుగుతున్నాం అంటే క్యాన్సిల్ చేసి అంటే హెల్ప్ పీపుల్ అవుతుంది ఓకే బలిపీఠం గురించి నేను ఇన్ని చెప్తా ఉంటాను రిపీటెడ్ గా బలిపీఠం సంబంధించిన ఉపమానం మల్లిపశువు ఆ బల్లిపీఠం మీద సంపూర్ణంగా దరించబడాలంప్లీట్ గా కాల్చిపోయబడాల చనిపోయిన దాని బడము మల్లి పశువు సంపూర్ణంగా కాల్చిబోయబడినప్పుడు అందులో నుంచి ఈపైన వాసనగా జీవం తనిదికి చేరుతుంది కాబట్టి మన కృతజ్ఞ కష్టపడి బల్లిపీఠము ఈ పైన వాసన మన ఆరాధనలపై సాదృష్టం మన ప్రాంతంలో మన ఆరాధన కాబట్టి ఇప్పుడు కొలత వేయడం అంటే మన ప్రార్థన మన ఆరాధన ఏ విధంగా ఉందో తెలియజేసుకోవాలన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పొద్దున్న కూడా ప్రార్థించమంటే ప్రభావ ఇంకా ఇంకా మా ఇంకా అయి ఇంకెప్పుడు ఇస్తాం ఇంకెప్పుడు ఇస్తాం అనేది ఒక ప్రార్థన ఇచ్చింగ్ నేను సమ్థింగ్ నాకు ఎందుకంటే ఇవి అర్థమైనప్పుడు కరెక్ట్ కదా ఐదు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టినాక ముందే వెళ్ళిపోయి నేను తర్వాత వస్తాడు వాళ్ళు రాత్రి అంతా గణనీయ సముద్ర తీరం ఉన్న ప్రార్థన చేసి పొద్దునొచ్చాడు కానీ ఏందే తీసుకుంటాడు వాళ్ళకంటే వాళ్ళు ముందే పంపించాడు ఓడలో కానీ వాళ్ళకంటే ముందే ఉన్నాడు ఆయన గణనీయ తీరం రాతి అయితే ప్రభు నువ్వెప్పుడు వచ్చినావు కానీ వెతుకుతున్నారు మేమే మాకంటే మీ కంటే ముందే మేము బయలుదేరినాం కలిపి నువ్వెప్పుడు చేసినా ఉన్నప్పుడు మీరు నన్ను రొట్టెలు భుజించవాలనే నన్ను వెతుకుతున్నారు అది హౌ రొట్టెని గురించడం వల్లనే మీరు నన్ను వెతుకుతున్నారు కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నామైన ఆహారం కొరకు కష్టపడుకొని అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుని అని ఆజ్ఞాయిస్తున్నాను ఈరోజు ఎందుకు పీపుల్ ఆర్ ఆల్ దే ఆల్ ఆఫ్టర్ ద లాడ్ ఎందుకంటే ఏదో పొందుకోవాలి ఏదో కాదించాలా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా అంతా క్షేమైన దాని కొరకే ప్రయత్నపడుతుంది కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా అక్షయమైన దాని కొరకు ఆ కష్టపడమంటున్నాడు అన్ఫార్చునేట్లీ ఎవరు ఫాస్టింగ్ వస్తున్న ప్రభావం నా తగ్గం అంటే ప్రవాన్ని ఫాస్టింగ్ ఉంటుంది ఎవరైనా మనం ఉంటుందేమో నేను ఈ ప్రశ్న చాలా సర్చ్ చేస్తే తను ఇస్తా ఉంటాను దేవుని వాక్యం అర్థం కాలాన్ని ఫాస్టింగ్ ఉందావా లేవా వారిలో ఒక దర్శనం నాకు అనుగ్రహించే ప్రభావాన్ని ఎక్కడ ఫాస్టింగ్ ఉండవా లేదా జాబ్స్ కొరకు ఫాస్టింగ్ ఉంటాం ప్రమోషన్స్ కొరకు ఫాస్టింగ్ ఉంటాం మ్యారేజెస్ కొరకు ఫాస్టింగ్ ఉంటాం కుటుంబం ఉన్న గురించి పిల్లల స్టడియర్స్ గురించి పిల్లల గురించి వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ పెళ్ళిళ్ల గురించి అంత శరీరమైన వాటి గురించే కష్టపడుతున్నాం దాన్ని అక్షయమైన ఆహారం కొరకు ఎప్పుడు కష్టపడుతున్నాం ఈ సత్యం అర్థమై చిన్న ప్రయత్నం దాని గురించి ఎందుకైనా ప్రతి ఒక్కరికి ఒక సైకిల్ ఇస్తూ ఉంటుంది ఈ వాక్యం తిరిగి లైఫ్ లో వరొక టైం ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరొక వీళ్ళు వింటూ ఓల్డ్ అన్నట్టు అంటే పుష్పలం అయిపోయినట్టు సంస్థ జీవితం లేనప్పుడు వ్యాపారం చేసుకుంటా ఉంటుంది అంత గొప్ప మనిషి ముందు వేస్ట్ చేసుకున్నాడే వేస్టెడ్ పొటెన్షియల్ సౌలు ఇస్ దేశం మీద మొట్టమొదటి రాజు అన్వయించాడు ఆయన మీద అభిషేకం ఉండేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ అభిషేకం అందరు చూసేది కండారా అండ్ ప్రవర్త శిష్యులతో పాటు కలిసి సమానంగా ప్రవటించిన వాడు సౌలు ఇన్ దేశం మీద సౌలు రాజు కానీ ఏమైంది గొలియాత్ ఈవల్ సౌలికి ఎందుకంటే ఇతర సౌలు వంటి ఆ జన వాహనం ఒక్కరు లేడు ఎత్తైన వాడు ఒక్కరు లేడు మనిషిడు ఒక్కరు లేడు వాక్యం ఉంది సాక్ష్యం సౌలు గురించి కానీ ఏమైంది గొలియాత్ తను కొట్లాడినప్పుడు ఈక్వలెన్స్ కదా వాళ్ళిద్దరు అంత ఈక్వలెన్ అంత అనైతి మవరులు గొలియత్ని కొట్లాడే ఫ్రెండ్ దీన్ని డివిడెడ్ పర్సన్ సందే విషయం వైమ్ దేవుడే నేను సందస్కు ఈ విషయం చెప్తే వాళ్ళని సవరులు సవ్ ఈక్వలెంట్ దీని తర్వాత హైట్ అండ్ స్ట్రెంత్ ఎందుకంటే భయములో ఉంది అక్కడ వాక్యం ఉంది ముందు చూపించిన గతంలో సవలు కొట్లాడేటప్పుడు ఫ్రెండ్ ఎందుకు వచ్చినవి ఎక్కడంటే సరీకంగా తయారైడ్ అయినా అభిషేకం ఉంది కూడా టెన్ టైమ్స్ క్రిస్టియానిటీ కూడా సెన్ ఈ టూ విట్నెసెస్ కూడా ఒకటి ఏముందంటే మనం తర్వాత చూస్తాము ఈ కొలత సంబంధించి చూస్తున్నాం కాబట్టి దేవాలయంలో అన్నప్పుడు దేవాలయంలో మూడు గ్రూప్స్ ప్రజలు పెట్టబడ్డాయి కొలత వేసినప్పుడు దాని మళ్ళీ పీఠము ఆడదన్న ఏ రీతి ఉందంటే పెద్ద టైం ఏం బహు ఘోరమైన ఈడారాయణ ఇజర్లైట్ ఈరోజు టెంపుల్ లేదు ప్రపంచం అంతా నుంచి ఇరవై ఇరవైకి క్రిస్టన్స్ ఇజ్రాయిల్ కి ఫండ్స్ పంపిస్తున్నారు ఈ కట్టుకోండి అని అది బహుఘోరమైన పాపం క్రిస్టెన్స్ ఎందుకంటే అసలైన మందిరము దుబ్బైనప్పుడు వాళ్ళని కట్టుకోమని ఎందుకు వాళ్ళు నమ్మిస్తున్నావు నువ్వు మోసపోయినా అన్నట్టు సెకండ్ పాయింట్ బలి ఎప్పుడైతే టెంపుల్ కడతారో బలిను ఆరంభం స్టార్ట్ మన ప్రభుత్వ చేసిన ఆ యొక్క సిలి క్రైస్ట్ నిస్టియన్ పై గోజి చేస్తున్నారు ఆయన శిలో మరణాన్ని కించపరుస్తున్నారు ఎప్పుడైతే అక్కడ అనుదిన బలు తిరిగి స్టార్ట్ అవుతాయో జస్ట్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ ఫండింగ్ ప్రపంచం పెద్ద ఫండ్స్ పంపిస్తున్నాయి రోజు కిటికలకు వరకు దూరాలకు వరకు చెత్త కొరకు తురెట్ కొరకు ఇక రకరకాల నలు లక్ష లక్షల కోట్లు కోట్లు అండ్ వాళ్ళు చాలా తెలియని వాళ్ళు నేను హౌ టు చీట్ వాళ్ళు ఎట్లా మన ప్రభని స్వీకరించారు స్వీకరించిన వాడిని దోచుకుంటున్నారు పైసా ఈ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఈ వెంటనే కనిపిస్తుంది అది చెప్తున్నారు నాకు అర్థం బోధ అది సో అసలిన బలి ఉమించుకోవాలా కానీ నువ్వేం చేస్తున్నావు వాడికి ప్రకృతి సాధ్యంగా ఉన్నవాడు మన ప్రభుని శిష్యులని ప్రవక్తలను అందరినీ ప్రభువే అంటాడు వాళ్ళందరినీ దేవుడి బిడ్డలందరినీ చంపిన వారికి నువ్వు డబ్బులు పంపి నువ్వు కట్టుకోరా మధ్యాహ్నము నువ్వు బలిపీఠాన్ని చేసుకొని నువ్వు విగ్రహారదండి ప్రోత్సహించినావు దేవునికి ఎట్లా ఇష్టం అవుతుంది చెప్పండి బలిపీఠానికి బోధ అది యాక్సిడెంట్ సో ఈ సత్యం బయలుపెట్టడం కరెక్టే ఆత్మ అంతరంగు యూధంగా నన్ను మార్చింది నా ప్రభుత్వ మరణ భూస్థాపన ద్వారా వాళ్ళు కాదు యూదులు వాళ్ళు శారీరకంగా యూదులు బట్ ప్రకృతి సహకంగా యూదులు కానీ నన్ను యూధంగా మార్చుకున్నాడు అంతరంగముందు నన్ను ఆత్మీయాల దేవుని ఈ మార్చుకున్నాడు పరుషుద్ధ జనంగా మార్చుకున్నాడు నేను కాదు అని నా దేశపు హక్కులు తిరిగి వాపసిస్తున్నా వాళ్ళకి నేను కాబట్టి ఇప్పుడు ఆలయంలో పూజించి వారిని లెక్క పెట్టమంటున్నాడు దేవుడు నాప్ పాయింట్ ఇది ఎండి సంబంధించింది సో ఆలయంలో ఉన్న వారిని లెక్క మెజర్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏ రీతిగా మనం ఈ క్యాండల్ స్టిక్ బోధన తీసుకుంటా ఉన్నాం ఒకసారి చూడండి యోనా గ్రంథము యోనా గ్రంథం నుంచి మనం ఇప్పుడు పాయింట్ తీస్తున్నాము రెండవ అధ్యాయము పదవచనంలో ఖ్యంగా ఈ సరే మనం చూడాల్సింది మనకి హ్యాడ్ సమర్థిస్తుంది చెప్తారే యోనా గ్రంథము రెండవ అధ్యయనము పదవచనం తెలుగు లభిస్తే రోన రెండవ రోన యోనా గ్రంథము రెండవ అధ్యయనము పదవ వచనం అంతలో యహోవా మత్యంనకు ఆగి అయ్యాగా ఎప్పుడంటే ఈయన ప్రార్థన చేసిన యోన ఆత్మ ప్రార్థించింది ఎందుకంటే అతను చనిపోయి కుల్లిపోయినా అతనే అంటుంటారు నోటి ద్వారా అయితే అంతలో యహోవ మత్యంకు ఆగి అయ్యాగా యోనా అది యోనాను నేల మీద కర్కెను తినిగం దేల్ అనుంది ప్యూ హీ మౌత్ నేల మీద నేల డ్రై లాండ్ అని ఉంది అక్కడ అనుంది కాబట్టి దీనికి సంబంధించి నేను ఈరోజు మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూపిస్తే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయింది తాను మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ నేను క్లోజ్ చేస్తాను ఈ వాక్యాన్ని డ్రై ల్యాండ్ నేల డ్రై ల్యాండ్ అన్నప్పుడు డ్రై ల్యాండ్ ఈజ్ ఆల్వేజ్ అ సేఫ్ ప్లేస్ అని నేను డేమ్స్ ఆంగ్ బస్ డ్రై ల్యాండ్ అంటే ఇట్స్ అ సేఫ్టీ డ్రై ల్యాండ్ ఆల్సో రెఫర్స్ టు ప్రామిస్డ్ ల్యాండ్ అని ఇక్కడ అండ్ ప్రామిస్డ్ ల్యాండ్ అనగానే క్రాసింగ్ రెడ్ సీ aa uh, dan tarata uh, crossing crossing the river of jordan ante terra samudramo daatadamu era samudramo paayal gaavadamu aarina neelana vaalu nadavadam so dry land akka nunchi clue untundi manaki yona ni ee timing galo dry land meena kachinda unnapudu ee dry land it refers to some kind of spiritual safety annatu uh, le samudramlo ante safety untadi kada కాబట్టి డ్రై ల్యాండ్ మీతో సేఫ్టీ అనేది అంటే వాగ్దన దేశము లేక ప్రామిస్డ్ ల్యాండ్ కిదృశ్యం అని సింబాలిక్ గా జన సముద్రము దాటము మనం చూస్తాం రెగ్యులర్ రాష్ట్రపతి పౌల్య జ్ఞాపం ఇస్తాడు క్రాసింగ్ రెడ్ సి రెఫర్స్ టు బ్యాప్టిజం అంటాడు రకమైన సింబాలిక్ ఆఫ్ బ్యాప్టిజం అంటాడు అదే రీతిగా యోధనది దాటడము ఇట్స్ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అంటాడు ఇట్స్ సింబాలిక్ ఆఫ్ కాబట్టి ఫిజికల్ బ్యాప్టిజం అంటే నీతి చేత ఆత్మ చేత అన్న విషయాన్ని మనకు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించుతా గాని అంటాడు కానీ వ్యూహాన్ భక్తుడు బాప్టిజం ఇచ్చి వ్యూహాన్ని ఏమన్న అంటే లెవెల్స్ అిగుతాయి అంటాడు త్రీ లేయర్స్ దిగురుతాయి అంటాడు ఒకటేమో వాటర్ బ్యాప్టిజం రెండవది స్పిరిట్ బ్యాప్టిజం అండ్ నా వెనక నాకంటే శక్తిమంతుడు నీళ్ళని నీళ్ళకి బాప్సం ఇచ్చితేనే గాని నా వెనక మీకు ఆత్మతోను అగ్నితోను అగ్నిలోను బాప్సమిచ్చి అన్నాడు ఆత్మలోను అగ్నితోను అన్నాడు So, in the end of the day, there are three types of baptism on that. One thing is water baptism, second layer, second progression, spirituality, spirit baptism and the final baptism is fire. It is a sort of a feeling for some group and it is a sort of punishing for some other groups on that. So, when we talk about this last baptism, we have a lot of evangelical groups on that. స్పిరిచువల్ బ్యాప్టిజం వరకు వస్తారు లార్జ్ మెజారిటీ వాటర్ బ్యాప్టిజం దగ్గర ఆగిపోతారు చాలా అమ్మాయి ధీమా అన్నట్టు అక్కడ వరకు వాటర్ బ్యాప్టిజం దగ్గరకు వచ్చేసి ఆగిపోతారు స్మాల్ గ్రూప్స్ కొన్ని గ్రూప్స్ స్పిరిచువల్ బ్యాప్టిజం వరకు వెళ్ళిపోతారు వాళ్ళకి స్పిరిట్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ హోలీ స్పిరిట్ ఫ్రూట్స్ అవన్నీ వాళ్ళ జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి ఈ ఫైర్ బ్యాప్టిజంకి వచ్చినప్పటికీ నో వుడ్ నో నో వుడ్ నో బట్ ఈ రోజు మనకు అది రివీల్ అయింది కాబట్టి ఈ ఫైర్ బ్యాప్టిజం అగ్నితో ప్రోత్సహిస్తాను కాబట్టి యూ హావ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాపీ అదే మీకు చూపించిన కూడా గతంలో ఇట్స్ ఇట్ రెఫర్స్ టుక్చువల్ గా అగ్నితో సీల్ చేస్తారు వన్స్ యువర్ సీల్డ్ నో బు అన్నట్టు కూడా ఎని తలుపులు సీల్ చేయబడ్డాయో సేమ్మిన అకర్స్ ది ఎండి టైం జలపడలేమంటే శ్రమలకి కష్టాల కాలానికి సాదేశం మహాశ్రమల సాదేశం a timeline he is going to seal us before it commences but the entire fish ship has to go through the tribulation the entire check system has to go through the check but a ship need chicken polyesterology actually it is veil atni katti naṭa manu chestuna vomit out anu ne vitsu vomit out jameson number 86958 lemot that is vomit out ante to spew out anudate ommi veyadam anundi vomit out up again కాబట్టి యోనాన్ కు వచ్చిన సూచన ఏంటంటే ఇది మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు టు వామిట్ అవుట్ అయితే మనకు తెలుసు క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన యోనా రిప్రజెంట్ హార్ దిస్ టూ క్యాండిల్ రిప్రజెంట్ యోనా అండ్ హౌ టోటల్లీ హీవాస్ డిసోబీడియంట్ గా కాల్ యాజ్ అ ప్రాఫిట్ ఒక ప్రాఫిట్ అయ్యింది హీవాస్ కంప్లీట్లీ డిసోబీడియంట్ గాడ్స్ కాల్ అని మనం దాని తర్వాత శమల గుండా సముద్రంలో పడవేయబడ్డాడు తిమింగలం మింగడము త్రీ డేస్ త్రీ నైట్స్ అందులో అతను కుళ్ళిపోవడము అతన్ని ఆత్మ ఘోషించడము అప్పుడు తన ప్రాణం తిరిగి రావడము కరప్ట్ ఆల్రెడీ కరప్ట్ అని ఉంటాడు అంటే చెప్తున్నాడు తనలోంచి జీవనంకి బయటకు రావడము బయటకు వచ్చినాక ఆ వేలు అతన్ని దేవుని ఆగ్యకి విని అతన్ని ఉమి వేయడం ఇట్స్ క్యూ హిమ్అవుట్ అని ఉంది జేమ్స్ నంబర్ సిక్స్ లో కాబట్టి శ్రమల కాలంలో అతను దేవుని మందిరం దగ్తి తిరిగి ప్రార్థించాడు సేమ్ సింగ్ విల్ హాపెన్ విత్ దిస్ టు విట్నెస్సెస్ నాకు అన్ని ఉన్నాయి కానీ దేవి ప్రొఫెసర్ అంతకడ వాక్యం నేను మీకు చూపిస్తాను ఇమిడిట్లీ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఐల్ క్లోజింగ్ దిస్ వర్డ్ అయితే రెవల్యూషన్ చాప్టర్ 3 చదువుతానమో విల్ अगेन గో బ్యాక్ టు చాప్టర్ 2 లేటర్ ఆన్ ప్రతనా గ్రంథం మూడవ అధ్యాయము 19 లేక సారీ 14వ వచనం ప్రతనా గ్రంథము మూడవ అధ్యాయము 14వ వచనం ఇది లాస్ట్ చర్చ్ గ్రూప్ గురించి మాట్లాడింది లవోధికయ లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షి సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదను సో ద ఫస్ట్ ఫస్ట్ ఎర్లీ డేస్ లో విన్ దర్చ్ బిగా హౌ ప్యాషనేట్ ఇట్ వాజ్ అనేది అంటే ఎంతగా ఆసక్తి కలిగింది నువ్వు చల్లగానను వెచ్చు లేవు ఇది ఇది ఎన్ని సార్లు మనం చదివినాం వినిటం ప్రకటించుంటాం కూడా నీవు చల్లగానను వెచ్చు లేవు నీవు చల్లగనను వెచ్చగనూ ఉండిన మేలు నీవు వెచ్చగనను చల్లగనూ ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉద్దేశించున్నాను అంటే ఉద్దేశించున్నాను అన్నాడంటే ప్లాన్ అన్నట్టు లేదు కాలేదు జరగలేదు అన్నట్టు బట్ ఇంట్రెస్టింగ్ ఏంటే నేను ఇది చాలా డీటెయిల్ గా చదివినే ఫస్ట్ నువ్వు చల్లగానే నేను వెచ్చగాను లేవు ఇవి రెండు సింబాలిక్ గ్రూప్స్ ఇవి ఒక గ్రూప్ చల్లగా ఉంది ఒక గ్రూప్ వెచ్చగా ఉంది చర్చి స్టమ్ లో థర్డ్ గ్రూప్ నులివెచ్చగా ఉంది దిస్ ఇస్ ఆల్వేస్ కాంబ్రిగేషన్ ఎందుకంటే నులివెచ్చగా అనగానే దే ఆర్ షేరింగ్ ఇది ఏమంటాము సహవాసం అంటాం కదా ఈ నులివెచ్చని సహవాసము కొంత చల్లదనం నుంచి కొంచెం రెచ్చధనం నుంచి వచ్చింది అన్నట్టు ఇవి మూడు గ్రూప్స్ అయితే చర్చ సిస్టమ్ లో అండ్ ఈ సైడ్ ఐఎమ్ నాట్ రియల్లీ బాదర్ అబౌట్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ అంటాడు నువ్వు ఉండిన మెయిల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు అక్కడ ఇక్కడ ఉందింటే దేవ్ మేజర్ చాయిస్ బట్ నా వరి ఏంటంటే ఐఎమ్ నాట్ మచ్ బాదల్ అబౌట్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ ఎందుకంటే సింబాలిక్ గా చల్ల చల్లధనం అన్నప్పుడు చల్లగా వచ్చి కాటు వేయడం అంటా అది నైట్స్ అలా జరిగేది వెచ్చగా అంటే హార్ట్ అన్నట్టు ఇది మంట అన్నట్టు ఇది వేదన్ అన్నట్టు ఈ గ్రూప్స్ చల్లగా వచ్చి మోసం చేస్తాయి చల్లగా వచ్చి కార్ట్ వేయడము వెచ్చగా ఉంటే వాటి దెబ్బ ఎట్లుంటుందంటే మంట అన్నట్టు సో సింబాలిగా స్పిరిచువల్ గా ఏముందంటే రేపటి మీకు చూపిస్తాయి ఈ హార్ట్ అండ్ గ్రూబ్ మంచిది కానీ ఆయన పర్టికులర్ గా ఈ నులి వచ్చిన గ్రూప్ గురించే వరీ అవుతుంది ఇక్కడ ఈ చర్చ్ లో లేవడేషియన్ చర్చ్ లో నాట్ వరీ అబౌట్ ద ఫస్ట్ టూ గ్రూప్స్ అంటున్నాడు ఐఎమ్ వరీ అబౌట్ యూ బికాస్ నువ్వు సగం ఇప్పుడు సగం అట్టు ఉన్నావు అంటే సగం సత్యం సగం అబద్ధం అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఈ ఫిజికల్ లేయర్ ఆలోచిస్తున్నాను ఇప్పుడు చల్లగా ఉన్న దాన్ని ఎవరైనా తాగుతారా విపరీతంగా చల్లగా కూడా తాగలేం విపరీతంగా వేడిగా ఉన్నా తాగలేం టూ హాట్ ఉన్న కాఫీ కూడా తాగలేం టూ కోల్డ్గా ఉన్న దాన్ని కూడా తాగలేం అన్ఫార్చునేట్ ఏంటంటే కొంచెం నులివెచ్చానికి అసలే తాగుబుద్ది కాదు అది దట్ ఈస్ ద పాయింట్ సో తన నోట్లో ఉన్న ఇవన్నీ వాటిని ఉంగి వేయలేక మింగలేక ఉన్నాడు అన్నట్టు అంటే ఆయన భరించలేని స్థితిలో ఉన్నాడు అన్నాడు అది నిలివించిన జీవితం అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నిలివించిన జీవితం అన్నట్టు అంటే ఆ రెండు గ్రూప్స్ ఆవాసంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎందుకంటే నాకు ఐమ్ నాట్ మచ్ వరిడ్ బట్ ఫస్ట్ టూ గ్రూప్స్ బికా దే ఆల్రెడీ డిసైడెడ్ అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే గురించి ఐ డోంట్ హ్యావ్ టు మచ్ వరి బికాస్ దే ఆల్రెడీ డిసైడెడ్ బట్ మీ ప్రాబ్లం ఏంటంటే యూ ఆర్ హ్యాంగ్ ఫెలోషిప్ విత్ ఫస్ట్ టూ గ్రూప్ టూ విక్నెటెస్ కి సంబంధించిన విషయాలు ఇవ్వన్నట్టు కాబట్టి నులివెచ్చని జీవితంలో ఉన్న ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి ఆయన వరి అవుతుండే చర్చ్ ఆ రీతిగా ఉంది తర్వాత ఆ ఏమంటున్నట్టే ఐ హావ్ అన్ ఇంటెన్షన్ టు స్ప్యూ నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించున్నాను అంటున్నాడు తెలుగులో కదా చూస్తాం నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను ఎందుగంట అక్కడ తర్వాత ఉంది నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు దరిద్రుడు గుడ్డి వాడు ఇవి క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు ఇవన్నీ స్పిరిచువల్ లేయర్స్ దౌర్భాగ్యం అంటే ఏంటి దిక్కుమాలిన తనం ఏంటంటే నేను రేపథ్ నేను చూపిస్తా జన్స్ట్రా నంబర్స్ లో దరిద్రుడు అంటే ఏంటి దుడ్డివాడు అంటే ఏంది దిగంబుడు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చర్చ సిస్టమ్ ఈరోజు థర్డ్ గ్రూప్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం నేను ఎప్పుడు కూడా ఫస్ట్ టూ గురు గురించి ఎప్పుడు త్రీ ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువ మరొకదలుసుకోలేదు నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును రుడ్డి వాడవును దిగంబరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్యారెక్టర్ సిక్స్ అనే అవి యాక్చువల్ క్యారెక్టర్ అది కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ధనవంతుడు ధనవృద్ధి చేసినాను నాకేమీ కొద్దులేదు అంటే ఇంకా నాకేం వరిగా నేను ధనవంతుని ధన చేసుకున్నాను అంటే మైత్రిగా వేసుకున్నా మనీని దాని తర్వాత నాకేమీ కుదవలేదనుకుంటున్నావు కాబట్టి నీ పరిస్థితి ఏముంది అనేది ఎయిటీన్త్ వర్స్ లో ఉంది యువ్ టు గో త్రూ ఫైర్ అంటుంది యు విల్ హ్యావ్ టు గో త్రూ ద ఫైర్ యాక్చువల్ గా ఫైర్ డైమెన్షన్స్ ఏంటంటే టూ సోడ్స్ మనం ఎప్పుడు టూ ఎపిసోడ్ లో ధ్యానించినప్పుడు ఫస్ట్ డైమెన్షన్ ఆఫ్ ఫైర్ ఏంటంటే ఇట్ ఇట్ పనిష్మెంట్ ఆయన కోపానికి సాదృశ్యం ఆయన క్రోధానికి సాదృశ్యం సెకండ్ డైమెన్షన్ ఏంటంటే ఫైర్ ఈజ్ యూస్డ్ ఫర్ గుడ్ పర్పసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ సీలింగ్ ఆఫ్ ద సెయిన్స్ అంటారు దాన్ని బీష్ లో కాబట్టి ఆ రెండవ దళలో ఇది వాడబడుతుంది కానీ ఇక్కడ మటుకు ఈ ఎయిటీన్త్ వర్స్ లో మటుకు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ విల్ గో త్రూ చాలా టఫ్ టైమ్స్ అన్నట్టు వాళ్ళకు ఉండేది కాబట్టి సింబాలిక్ గా లౌద్య సంఘంలో ఉన్న ఆ మనుషుల గురించి మాట్లాడుతాడు ఐఎమ్ టు స్పీవ్ అవుతుంటే నేను మూవ్ అయిపోతున్నాను అంటున్నాడు వాళ్ళని అయితే ఎందుకు అన్నప్పుడు మత ఇరునాలు అజ్ఞానం పదకొండవ వర్షంలో ముందుగానే హెచ్చరించాడు వీళ్ళ గురించి ఎందుకు వీళ్ళు చూడాలి తయారంటే పదకొండు చూడండి అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసగించేదారు ఆల్రెడీ వార్నింగ్ అన్నట్టు మోసపోతున్నట్టు వీళ్ళు అక్రమము అగైన్ హ్యా సెకండ్ ఫస్ట్ గ్రూప్ అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారులు అంటే చల్లారణం అంటే వ్యాక్స్ గోల్డ్ అంటే చల్లగా అయిపోతున్నారు వీళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దాని తర్వాత పదమూడవ నీ క్రియలు నేను నీ చల్లగా విచారణం లేవు కాబట్టి ఇక్కడ చూడండి దే కంప్లీట్ గా చల్లగా అయిపోతున్నా నీ నాట్ వరి ఎందుకంటే దే నాట్ వర్త్ కంప్లీట్ గా వేయడం దే ఆర్ నాట్ వర్త్ ప్రాబ్లం ఏంటంటే పార్టీ అదే నా వరి అంటున్నాడు బికాజ్ నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళ సహవాసంలో ఉంటున్నావు నీకు ఒక సండే వచ్చినప్పుడు వర్షం చేస్తావు మండే నుంచి వాళ్ళ గుంపులో ఉంటున్నావు దాట్ ఈస్ మై వరి కాబట్టి ఆ నా వరి నేను మిగలేకపోతున్నాను కక్కలేకపోతున్నాను నా గొంతులో ఇరికినరు మీరు అంటున్నాడు కాబట్టి స్పీ అన్నప్పుడు వేయడం అంటే జేమ్స్ లో సిక్స్టీన్ నైన్టీ లో ఏముందంటే ఆఫ్ అన్సర్టన్ అఫినిటీ టు వామిట్ ఐ విల్ స్ప్యూ అంటున్నాడు దాని తర్వాత ఈ టూ గ్రూప్స్ హాట్ అండ్ కోల్డ్ గురించి జస్ట్ టూ రెఫరెన్స్ చూపించి వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఆల్రెడీ మనకి థర్టీ మినిట్స్ అవుతుంది వై కోల్డ్ వై నాట్ హాట్ అన్నప్పుడు ద్వి ద్వితీయోపదేశాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేనో వర్షంలో ఆ గ్రూప్ గురించి మాట్లాడుతాడు అంటే ఆయన ఎప్పుడో చెప్పేసి మనకు ఆల్రెడీ ఈ క్లూజ్ కో దిస్ ఫస్ట్ టూ గ్రూప్ ఆల్రెడీ క్లోజ్ ఇచ్చింది రెవెలూషన్స్ లాస్ట్ చాప్టర్ వచ్చేప్పటికీ సీల్ చేసేసి ఆ గ్రూప్స్ ని ఎవరి గ్రూప్స్ లో వాడే ఉండిపోతాడు లాస్ట్ కది సో ఇంగ్లీష్ తెలుగులో చూస్తుండీ ఇంగ్లీష్ చూస్తుంది హూ లెట్ ది త్రూ దట్ గ్రేట్ అండ్ టెలిబుల్ బిల్డర్నెస్ అరణ్య మార్గం నుంచి తీసుకొచ్చారు బయటికి ఫైరి సర్పెంట్ అండ్ స్కార్పిన్స్ అండ్ డ్రాట్ వేర్ నో వేర్ నో వాటర్ హూ బ్రాట్ ది ఫోర్త్ వాటర్ అవుట్ ఆఫ్ ద రాక్ ఆఫ్ లింట్ పాపకరమైన పాములను తెళ్ళును కలిగి ఎడారి నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన దీన్ని రాత్రి నుండి నీకు రాతి నుండి రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించాను ఇది ఒక క్లూ అన్నట్టు దేర్ఆర్ టూ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ ఇది సర్పెంట్ గ్రూప్ అంటాడు సెకండ్ దిస్ కాదు ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు కానీ న్యూ టెస్ట్మెంట్ చేయండి లూకాసువాత పదవ అధ్యాయంలో ఈ ఫస్ట్ టూ గ్రూప్ చెప్తున్నాను మన ప్రభు డైరెక్ట్ తన నోటి పదవ అధ్యాయం పదిహేడు వర్షంలో ఆ మంది శిష్యులు ఆయనకున్నారు అప్పుడు లూకాసువాత పదవ అధ్యాయంలో డెబ్బై మంది శిష్యులు tirios tar and the seventy returned again with joy saying lord even the devils are subjected unto us to thy name and he said unto them behold i behold Satan as lightning fall from heaven we have only given to you power to tread on serpents and scorpions salomon cheppadhu nijame literally carpets carpets thara thokkara ai gammu nuttaya thokkute and over all the power of the enemy and nothing shall by enemies hurt you ై ఎనీ మీన్స్ అట్ ఇది ఇప్పుడు నిజంగా మీకు ఎటువంటి హాని అవి చెయ్యాలంటే నిజంగా ఈ వాక్యం చెప్పిండు కాబట్టి దేవుడు వాటిని పోయి తొక్కుతామా పాములను దొక్కగలమా స్కార్పి తొక్కగలమా ఖచ్చితంగా కాటెస్తాయి అవి ఇప్పుడు మీరంటే కదా ఈ వాక్యము దేవుడు చెప్పిండీ కదమ్మా నాకు కాటమనిషి అది అర్థమైందంటే దాన్ని నువ్వు ఆత్మీయస్ అర్థం చేసుకోలేదాన్ని ఆర్ గ్రూప్ యాక్చువల్లీ తెలుగులో చూడండి ఆయన శాతాను మెరుక్కు వల్లి ఆకర్షణుడి పరటు చూచింది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించిన నేను ఈ ప్రిన్సిపల్ బాగా వాడతాను శత్రువు బలమంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా నేనేం చింతకంటే ఐ ఆల్రెడీ ది అథారిటీ అథారిటీని వాడుకోకుండా ప్రతిసారి ప్రవా ప్రవా ప్రవ్వా అని ప్రార్థిస్తూనే ఉంటాం అది మనం చేస్తున్నది వేయిన్ రెప్యుటేషన్ అని పొందిన్నాం అన్నాడు శత్రు మీద నీకు బలం ఇస్తున్నా అన్నాడు అధికారం ఇస్తున్నాడు నువ్వు కొట్లాడుకోకుండా నువ్వు విజయం పొందకుండా ప్రతిసారి నా సన్నిధికి వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు అంటాడు అన్న ఒకరు వచ్చి ఖచ్చితంగా అంటాడు అదిత్య ఈ విషయం మనం అర్థం ఈ రెండు గ్రూప్స్ తో వీ హు చెప్పిన బోధ అబద్ధ బోధ అన్నప్పుడు నీకు తెలిసినప్పుడు దానికి కౌంటర్ చేయడమే వాటిని తొక్కడం నేను అర్థం చేసుకున్నా వాళ్ళు చెప్పే అబద్ధ బోధని సరి చేయడమే అంటే త్రొక్కేయడం అంటే ఏంటంటే స్నబ్ చేయడం అబద్ద బోధని స్నబ్ చేయడమే త్రొక్కేయడం నేను క్లియర్ గా అర్థం తీసుకునే దాన్ని ఈ స్కార్పియోన్స్ పాలిటిక్స్ ఆడుతూ ఉంటాయి సర్పెండ్స్ స్కార్పియన్స్ పాలిటిక్స్ ఆడుతూ ఉంటాయి ఎందుకంటే సెల్ఫీష్ ప్రైడ్ వాళ్ళకి ఏదో గెయిన్స్ ఉంటాయి స్కార్పియన్స్ కి సర్పెండ్స్ కి ఎప్పుడు గెయిన్స్ ఉంటాయి ఆ సంపాదన కొరకు అవి ఆడుతూ ఏదో గెయిన్స్ సంపాదించాల పొజిషన్స్ అథారిటీ ఆ మనుషుల మీద తర్వాత కొత్త అన్న ఈ గ్రీక్స్ కొరకు ఈ ఈ పాలిటిక్స్ ఆడుతుంటాయి కాబట్టి వాళ్ళ ఐడియాస్ ని స్నప్ చేయడమే మన బాధ్యత ఇది త్రొక్కడం కాబట్టి ఇది ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సర్పెండ్స్ కార్పిస్ మధ్యలో థర్డ్ కాంగ్రిగేషన్ థర్డ్ గ్రూప్ ట్రాప్ అయిపోతుంది ఇద్దరు సాక్షుల గురించి చెప్తున్నప్పుడు వారిని ఎట్లన్నా వీర సహవాసం నుంచి బయటకు ఓన్లీ పీపుల్ యొక్క రోల్ ఆ రోల్స్ నేను ఎన్ని సార్లు బైబుల్లో వాక్యాల భవిష్యత్తులో కూడా చూపిస్తానే అవకాశం ఉన్నప్పుడు హౌ టు బ్రింక్ పీపుల్ శత్రుల గవర్ని స్వాధీనపరచుకోవాలంటే వీళ్ళు అక్కడ పోయి ట్రాప్ అయ్యారు వారిని అందులోంచి బయటికి తీసుకొని రావాల అది ఓలీ పీపుల్ యొక్క రోల్ ప్రకటనగా నన్న చెప్పబడింది ఈ ముగ్గురు గుంపులు ఉంటే నువ్వు బయట ఉన్న ప్రభువు బయట కాబట్టి ప్రభుతో పాటు నువ్వు కాబట్టి ప్రభు తలుపు కొడుతున్నా వాళ్ళు బయటకు వస్తలేరు అంటే ప్రభుకి సింబాలిక నువ్వు నో నువ్వు తలుపు కొడుతున్నా వాళ్ళు బయటకు వస్తలేరు ఎప్పుడొస్తే కాంగ్రేషన్ వాళ్ళని ప్రభుత్వం నడిపించాల సత్యంలో నడిపించాలని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కొద్దిసేపు మీ మాట వింటారు కరెక్టే బ్రదర్ మీరు చెప్పారు అంటారు మళ్ళా వాళ్ళ సవాసన పోతారు ఎందుకంటే అక్కడ ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఓన్లీ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫిజికల్ బెనిఫిట్స్ ఎవరిపోతారు కాబట్టి ఫిజికల్ గా దే హ్యావ్ టు డైట్ సో దట్ దే స్పిరిట్ విల్ బి ప్రొటెక్టెడ్ నేను ఇక్కడికి వాక్యం స్టాప్ చేస్తాను రేపటి దిన మోర్ ఎలాబరేట్ గా వీటిని మనం చూస్తాం యాక్చువల్లీ అయితే ఇంకొక వాక్యం ఉంది కానీ అది పెద్ద వాక్యమే రోణ రాష్ట్రపత్రిక ఎనిమిదో దేశంలో అది నెక్స్ట్ టైం నేను డీల్ చేస్తాను దేవుడి యొక్క వాక్యాన్ని దేవుచ్చిన కాక కోవర్టు చక్రవర్తి చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నారు ఈ ప్రకటన ధ్యానంలో ఈ రచదనాన్ని గురించి ముఖ్యంగా గ్రూపుల గురించి సైటల్ సింబల్ మీనింగ్ తో టైట నుంచి చాలా విషయాలు మీరు షేర్ చేసినందుకు మీకు వెళ్తా ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్ గా ప్రైర్ ప్రైర్ లోకి వెళ్ళిపోదాం మీలో ఎవరైనా ఎర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటే ఫస్ట్ కారణం చేయండి చాలా కృతజ్ఞతానండి కంటే లెవెన్ ఓ క్లాక్ ఒక ఆఫీస్ మీటింగ్ ఉంది డ్రాప్ అయిపోయింది సార్ సరే సార్ నేను విజయన్ సార్ నాకు నాకు ఈ కోవిడ్ సింటమ్స్ అన్ని ఉన్నాయి సార్ అదే నేను కోవిడ్ది ఒక వన్ వీక్ నుంచి కొద్దిగా సఫర్ అవుతానే ఉన్నా కోల్డ్ లైట్ కాఫ్ ఫింగర్ ఇవన్నీ అయితే ర్యాపిడ్ టెస్ట్ ఉంది ర్యాపిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ కానీ వీక్నెస్ అయితే చాలా భయంకరంగా అసలు అది యాక్చువల్గా టెస్ట్లు సక్సెస్ఫుల్ గా లేవని నిన్న విన్నాను అవునా అవునా అదే ఫాల్స్ టెస్ట్లు కూడా ఉన్నాయి ఫాల్స్ పాజిటివ్స్ ఉన్నాయని చాలా విన్నాను రిపోర్ట్స్ లో బట్ నేను మటుకు నా సర్కిల్ లో ఎవరికి ప్రాబ్లం ఉందో క్లోరో అడ్వైజ్ చేస్తున్నా హైడ్రోఫీ క్లోరోపి అది వాడుతున్నాము వీక్లీ వన్స్ అది అది నేను కనుక్కుంటా డోస్ డైలీ వీక్లీ రెండు టాబ్లెట్స్ అందరికి స్టాఫ్ కి దాదాపు ఒక త్రీ మంత్స్ నుండి వాడుతున్నాము మెడిసిన్స్ నో ప్రాబ్లమ్ కానీ నో ప్రాబ్లమ్ ఫీవర్ వస్తా ఉంది పోత ఉంది టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది కాఫ్ ఉందా విజయ్ బాగా కాఫ్ పొడిదగ్గు అప్పుడప్పుడు వస్తుంది ఏం రావట్లేదు మిషన్ చూసుకుంటే థర్టీ నైన్ ఉంది నాకు మధ్యలో ఒక టూ డేస్ రాలేదు టేస్ట్ టేస్ట్ కూడా రాలేదా రెండు రోజులు తర్వాత వచ్చి వెళ్ళిపోతున్నాయి అంట కొంతమంది రెసిస్టెన్స్ వాళ్ళకి వచ్చేసి వెళ్ళిపోతున్నాయి అట్ట విజయవాడను చేస్తున్నారు విజయవాడ విజయవాడ ఏం కాదు ప్రాంతంలో పెడదాము బాబు చాలా వీక్నెస్ అయిపోయి అచ్చా స్నీ స్నీ లేదు భోజనం తీసుకో విజయ్ తీసుకుంటున్నాను ఎక్స్పీరియన్ గుడ్ ఫుడ్ ఫ్రూట్స్ ఎగ్స్ తింటున్నాను మరి బెస్ట్ ఇన్హేలింగ్ ఆవిల్ బట్టస్తున్నాను డైలీ చేస్తున్నా డైలీ కంటిన్యూస్ ఇంకొకటి నెబిలైజర్ కూడా నెబిలైజేషన్ పెట్టుకుంటున్నారు అమృతంజన్ జడ్డు పెట్టి ఇది ఆదిరి పడుతుంది హాట్ వాటర్ తీసుకుంటా తీసుకుంటున్నారు అది కషాయలు చేసుకుంటా ఇది హండ్రెడ్ పర్సెంట్ అదే అపరాధం చెప్తాను పరిశుద్ధి ఒక దేవా మీకు వందనాడైనా కరోనా తిరగ తర్వాత అయితే మళ్ళీ మాతో మాట్లాడుతున్నట్టు తప్ప మాతో బాధ్యత కలిగించినట్టు కదా కాంగ్రెస్ విషయం ఇవన్నీ మేము చూపించాలా వారిని మీటిపై నడిపించాలా అటువంటి పేర్లు మామూలు అందరినీ నడిపించండి ముఖ్యంగా విజయవాడ గురించి నవ్విడం సొప్పి చేయండి చీకెట్ గురత్మని అందరినీ రాకపోతే పరచుకోమని తండ్రి కృప కలిగిన మా ప్రియపరులో తండ్రి సర్వకృపానిధి కృపాసక్తి సంపూర్ణుడా భాగ్డా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసి ప్రబ్బ నాయన మీ అతి పరిశుద్ధమైన పాదములు చెంతకు కృపా సింహాసనం ఎందుకు కరుణాఫీతం ఎందుకు తండ్రి మేమందరము మరొకసారి మరొక రోజు ఆన్లైన్ లో నాయన మీ ప్రియకుమారుడు మార్ ఎక్స్ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమ్మన ఏకైక నామమున తండ్రి మీ పాదములు చెంతకు ప్రభువ ఇంత వరకు నాయన మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి తండ్రి మీ క్షేమము దయచేసి ప్రభు ఆ సజీవులుగా ఉంచి తండ్రి మీ యొక్కకు రావటానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి హబ్బాత పిలిచేటువంటి భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రం ఒకప్పుడు సైతాన పిల్లలుగా మేమున్న మమ్మల్ని నాయన మీ బిడ్డలుగా చేసుకున్నారు స్తోత్రం మా తండ్రి ప్రభా నాయన మా పాపములు క్షమించారు మా శాపములు తీసివేసారు మా దోషములు మా త్రమ పరిహరించారు తండ్రి విస్తృతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా ఎందుకంటే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు మీ కొరకు ప్రత్యేక పరుచుకున్నారు ప్రభా అను తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తూ ముందు నడిపిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా ఈ లోకంలో నాయన మేము అనేకమైన వాటికుండా వెళ్లాలని ప్రభా మీరు ప్రభా నాయన తండ్రి అవి యొక్క శ్రమలు ఇబ్బందులు ఇరుకులు నాయన నష్టాలు కష్టాలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీటి గునే మేము బలపడే వాళ్ళం అని తెలిసి ప్రభావ వీడి గుం స్తోత్రం నా తండ్రి అనేది ప్రభు వీటిని తట్టుకునే ప్రభు శక్తి బలం అంత చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి మా దేవ గొప్ప దేవుడవ నాయన ఆత్మ కార్యం నిత్య కార్యం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నావు ప్రభావ తను ప్రభు దినం వరకు కొనసాగించే దేవుడవు తండ్రి ముగించే దేవుడు తండ్రి స్తోత్రుకుంటున్నాం ఇది ఆయన ముఖ్యంగా ఈ సమయంలో నాయన విజయ గురించి ప్రార్థిస్తుంటున్నా ప్రభుత్వ సహాయం చేయటం లక్షణాలున్నాయి అని చెప్తుంటున్నాడు ప్రభు నాయన తండ్రి హే ప్రభా నాయన మీరే ఈ యొక్క గాయపడిన హస్తాన్ని ముక్తి ప్రభా స్వస్థపరచవలసిందిగా వేడుకుంటున్నాం ఆయన ప్రతి విధమైన వైరస్ ని ప్రభావ ఆ శరీరం తీసేయవలసిందిగా వేడుకుంటున్నాం మా తండ్రి స్తుంటున్నాం ప్రతి వైరస్ ప్రభా ఆ శరీరం తీసుకెళ్ళండి ఆయన ఇమ్యూనిటీని పెంచండి ప్రభావ లంగ్స్ కెపాసిటీని పెంచండి ప్రభాయన తండ్రి సహాయం చేయండి ప్రభావ ఉన్నటువంటి ఆ నీరుసేండి ప్రభావ ఉన్నటువంటి దగ్గును తీసుకువెండి తండ్రి ప్రభు నాయన తండ్రి ఆ యొక్క తండ్రి ఎటువంటి ప్రభావ వైరస్ శరీరంలో ఉండకుండా సహాయం చేయండి ప్రభావ ఆయన మీరు మాత్రమే చేయగలరు మీ పునరుత్వ శక్తిని పోయాడు ప్రభావ తండ్రి నాయన తండ్రి మీరే ప్రభా మీ రక్తపు శక్తిని పోయాడు ప్రభావ నాయన తండ్రి తండ్రి మీరు బాగు ఆ శక్తిని పోసి ప్రభు అతన్ని స్వస్థపరచు బాబు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభా మా మా తండ్రి స్వస్థత మీ కలుగు స్వస్థపరచు ఏ హో అని చెప్పిన దేవుడు మీ వాక్కును పంపి స్వస్థపరచున్న దేవుడు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాం మీ రెక్కల క్రింద బిడ్డను తీసుకోండి నాయన ప్రభా మీ రెక్కలతో కప్పండి మా తండ్రి ప్రభు సహాయం చేభు నాయన ప్రభాయన తండ్రి కరణించి కృప్ చూపించండి ప్రభా నాయన ప్రభాయన ప్రభాయంతో బలపరచండి ఇమ్యూనిటీని పెంచండి ప్రభు నాయన తండ్రి ప్రభా సహాయం చేయండి లంగ్స్ లో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫెక్షన్ తీసుకోండి ప్రభు ప్రభావ గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసుకువెండి తండ్రి ప్రభావ మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావను బలపరచవలసి వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి అదేవిధంగా తను తీసుకున్న మెడిసిన్స్ అన్ని ప్రభావంగా పని చేయాలన్నా సహాయం చేయండి ప్రభావ తండ్రి ప్రభావ ప్రభావ ఆ యొక్క ప్రభావ ఆ యొక్క ఫైటింగ్ సెల్స్ టీ సెల్స్ వైఫ్ సెల్స్ ని పెంచవలసిందిగా వేడుకుంటున్నారు తండ్రి సహాయం చేయండి యాంటీబాడీస్ బాడీలో డెవలప్ చేయవలసిందిగా వేడుకుంటున్నారు సహాయం చేయండి ప్రభావ ఆయన బలపరచవలసింది పెట్టుకుంటున్నారు తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా కోవిడ్ బారిన పడినా మిగతా వాళ్ళు కురుచుకు సహాయం చేయండి ఆయన తండ్రి ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన తండ్రి స్వ సహాయం చేయండి ప్రభావ వాడిని కూడా ముట్టుండి స్వస్థపరచండి నా అదే విధంగా వేరే ప్రభు అనారోగ్యంగా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రభా నాయన తండ్రి జవాజ్ కార్డ్ ముట్టండి ప్రభావ నేను పుట్టిండి స్వస్థపరచండి మా తండ్రి రివైవ్ చేయండి మా ప్రభావ తండ్రి వాటిని బలపరచండి ప్రభావ తండ్రి అక్కటి చూపులు దయచేయండి ప్రభావ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం శక్తి బలం దయచేయండి బిడ్డ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యం చేయవలసింది నాయన సహాయం చేయండి తల్లి ప్రభు తల్లిదండ్రుల జ్ఞాపకం చేసుకుని వారిని బలపరచండి ప్రభు అని ఆయన చిన్న జాజులకు స్వస్థపరచండి క్రిస్టిన స్వస్థపరచి మహిమ జీవితాన్ని వాడుకోండి అదేవిధంగా అభిరామ్ గజ్ స్టోక్ నుండి కాపాడండి ప్రభావాల్ జాజులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ బలపరచండి ఈ విధంగా ఆయన అనారోగ్యంగా బిడ్డలందరినీ కాపాడవలసిందిగా పెట్టుకుంటున్నాం కానీ ఈ కరోనా వల్ల ప్రభావ వచ్చిన పరిస్థితులు ప్రార్థిస్తున్నాం ఆర్థికమైన అస్తవ్యస్తత ప్రభావాయన అసమతుల్యము అంతేకాకుండా ఆర్థికంగా ప్రభావా అనేక విధాలుగా అనేక చోట్ల నష్టాలు జరిగాయి కంపెనీలు మూతపడినాయి ప్రభా వ్యాపారాలు తండ్రి చెరువు వ్యాపారాలు అనేకమైన రోజైపోయినా తండ్రి సహాయం చేయండి అనేక ఉద్యోగాలు కోల్పోయిన సహాయం చేయండి ప్రభావాన్నింటిని సరిచేయవలసింది వేడుకుంటున్నాం కరణించవలసింది వేడుకుంటున్నాం కాపాడవలసింది వేడుకుంటున్నాం ప్రభావ సహాయం చేయండి మా దేవ మా తండ్రి ఈ విధంగా అయినా ఈ పరిస్థితులు కూడా వెళ్తున్నాం తండ్రి మీకు తెలిసే ఉన్నది కేవలం మీరు మాత్రమే దీన్ని ఆపగలరు మీ వైపే చూస్తున్నాం సహాయం చేయండి అదే వాత్రిభ ప్రభాహ రైతుల గురించి మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి ప్రభావ రైతులు తండ్రి వారికి కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు దొరలా దొరకట్లేదు అని సహాయం చేయండి తండ్రి ప్రభునైనా అదే విధంగా విద్యార్థులు స్టూడెంట్స్ తండ్రి వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభావితం చేయండి నాయన తండ్రి అదేవిధంగా భారతదేశ స్వార్థిక గురించి ప్రార్థిస్తున్నావు తండ్రి సహాయం చేయండి మా దేవా చూపించండి ప్రభు నాయన తండ్రి ఆ యొక్క ప్రభావ మా దేశంలో భయంకరమైన విగ్రహారాధన పాలకులు సెక్యులర్ అని చెప్తూ నయన ఆ విగ్రహాలకు మొక్కు తండ్రి ఆ వాళ్ళు మందిరాలు వాళ్ళు ప్రభావ పెద్ద పెద్ద మందిరాలు కడుతూ శంకుస్థాపన చేస్తూ ప్రభా పొలిటికల్ గేన్ కోసం తండ్రి ప్రజల మనసులంతా కూడా మతపరమైన ద్వేషాన్ని నింపుతూ ప్రభా మతపరంగా చెడ రెచ్చగొడుతూ తండ్రి వారందరూ ఉద్రేకపరుస్తూ ప్రభా తమ స్వయం కొరకు నాయన ప్రభా అనేక విధాలుగా పనిచేస్తుంది సహాయం చే వారి యొక్క ప్రతి ఆయన ఆయుధమును ప్రభు నాశనం చేయవలసింది అనుకుంటున్నాం తండ్రి ఆయన మీ రాజ్యంలో ప్రతి శక్తి మీ స్వార్థకు వ్యతిరేకంగా ప్రతి శక్తి ప్రభా మీ నాశనం చేయవలసింది వేడుకుంటున్నాం ఏది వర్ధలకు తండ్రి ఆయన ప్రభా విధ ప్రాంతాల్లో పనిచేస్తున్నాం మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ముఖ్యంగా నార్దర్న్ స్టేట్స్ లో ప్రభా పనిచేస్తున్న వారు అనేక పర్సిక్యూషన్ కూడా వెళ్తున్నారు ప్రభా సహాయం చేయండి వారిని భద్రపరచండి వారిని కాపాడండి ఆయన ప్రభా మీరే వారిని బలపరిచి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా తండ్రి రాబో దినాల్లో మేము కూడా తండ్రి మీ సేవా పరిచర్లో స్వార్థ ప్రకటనలో ముందుకు వెళ్లి ఉండటానికి సహాయం చేయండి బాబా ఆయన చూపించండి బాబా ఆరాధన ఈ రోజుల్లో ఆయన వివిధ సంఘాల్లో సౌయంగా సాఫీగా ఆయన జరుగులాగా సహాయం చేయండి ఎటువంటి ప్రభా కేసులు రాకుండా ఎటువంటి ఆటకం కరకుండా సహాయం చేయండి తండ్రి ప్రభానయన జ్ఞాపకం చేసుకోండి బాబా ఈ విధంగా అంత్య దినాలున్నారిగి ప్రభా నైనా మాకు సహాయం చేయండి ప్రకటన కదా ధ్యానంలో మాకు సహాయం చేయండి దాని లోతైన మర్మాలను సత్యాలను మాకు బయలుపరచండి ప్రభాయన స్తోత్రాలు మా తండ్రి ప్రభాయన తండ్రి మీ యొక్క ప్రభా లోతైనటువంటి వాక్యాలను మాకు తెలియజేసి మనం బలపరచవలసిందిగా బయటకుంటున్నాం మా దేవాహ మా తండ్రి ఈ కాలానికి తగిన వాక్యాలను ఇవ్వాల్సిందిగా బయటకుంటున్నాం సహాయం చేయండి గ్రూప్ ప్రతి ఒక్కరు బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభాయన ఇంకా ఎవరైతే రాలేకపోయారు వారిని జ్ఞాపకం చేసుకోవాల్సింది పెట్టుకుంటూ వారి భాగం వారికి ఇవ్వాల్సింది పెట్టుకుంటూ ఈ విధంగా ప్రభావ మేము వారిని ఆత్మీయంగా బలపరచబడి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రభానయన ఒకరినొకరు బలపరు బలపరుచుకుంటూ తండ్రి మా జీవిత యాత్రలో ప్రభు ముందుకు వెళ్ళటానికి చేయవలసిందిగా పెడుకుంటూ మమ్మల్ని మా సమస్య హస్తగతం కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ సుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధు గొప్పదేవ సర్వశక్తి సంప్రదేవ మా ప్రియ పరుల కొప్పతల్లి నీ ఘనమైన నామాయణ స్థితులు సోదరుడైనా పరిశుద్ధి గొప్పదేవ నడిషిన కాలంతో మూడు నల్లని ప్రభావంగా కాపాడు నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని తర్జీలో తిరిగి పెట్టుకున్నారైన తివరాత్రి మమ్మల్ని కాచి కాపాడు అయినా మీ కృపలో నీ అరచేతుల్లో ప్రభావ మమ్మల్ని చెప్పుకున్నారు నీకుపురంలో మమ్మల్ని దాచుకున్న దాని బట్టి నీకు మీకు కృతజ్ఞతలు అర్పించుకున్నామైనాభావం నీకు తమ బట్టి ప్రభా వాక్యం ప్రభావం మాట్లాడడానికి ప్రభావ మీకు కుటుల స్తోతలు అర్పించుకున్నాం ప్రభా నా దేవనా తల్లినండ విషయాలు ఏదో మాకు దానిపరిచిన దేవ మా రోల్ ఏంటి అనేది ప్రభావం చూపించిన ప్రభావ నా దేవనా ప్రభావ ఎంతో మంది లోకంలో ప్రభావం ప్రభా ప్రతి జీవిత ప్రభావం సత్యం మీద రావాల ప్రభావ సత్యంలో ప్రభావించి అనేకలు ప్రభావం తయారని ప్రాధిస్తాం వాళ్ళు శత్రు ఓ ప్రభావ తన యొక్క ప్రభావ వాళ్ళు అక్కడ ఉన్న ప్రభావంలో ఉన్న ప్రభావ శత్రు గౌణిని ప్రాధీన పరచుకోవాల ప్రభావ అలాగే మమ్మల్ని తయారీ ప్రాధిస్తామైనా శత్రు బలంతటి మాకు అధికారం ఆ అధికారానికి ప్రభావ మహిళ మార్గంలో వాడుకోవాలి ప్రభావ ఇస్తు ప్రభావిత ప్రభావం మనం పరిచిగలగానే ఉండాల ఒకటి అన్నిటి ప్రభావం గొప్ప జన సంబంధి ప్రభావం చెప్పట తుక్తిని ప్రభావ మూడవ దృష్టిని ప్రభావ ఏ రీతిలో తర్వాత ఆ టూ దృష్టిని డ్యూరేషన్ చేయాలి ప్రభావం బయటకి తీసుకొని రావాలా అలాంటి పని రోల్ మాకు ఇచ్చిన దేవానికి పొందాలి అక్కడ విధానంలో ప్రభావం సంపూర్ణంగా మీరు సిద్ధపది ముందుకు పోయి తయారు చేయండి మీకు ప్రత్యేకంగా సంపూర్ణంగా ఏ రీతి ప్రకటించాలి మీ యొక్క జ్ఞానాన్ని మాకు నగరించాలి మీకు ఆత్మ నడిపింపు మాకు ఇచ్చిన ప్రభావ పక్షులత్మ అభిషేకం నూతనంగా నింపెంట్ ప్రాంతం ఇంకా ప్రత్యేకంగా ఓ దేవ మీద సగం సత్యం సగం అబద్ధాలు ఉండడానికి తెలియదు ప్రభావ సంతమైన సత్యంలో మేము పోవాల ప్రభావం మీ ఆత్మ అడిపించి మాకు అనుభవించిన ప్రారంభించానా పరిశుభ్ర తృపా ప్రభావ మా కాలంలో ఓ దేవ ఇవన్నీ నెరవేర్చి ప్రవేశాల ప్రభావి ప్రతి ప్రవేశం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఓ దేవతని పరిశీలించాలా మాదివన్నీ అనుభవపూర్వకంగా ప్రదరించేలాగానే కాయపడ ప్రార్థిస్తాం ఎంతో కష్టకరంగా అర్థం చేసుకుని ప్రభావ అయినా కానీ ప్రభావి మా స్నాయకులు ప్రభావ మీరు సాయం చేసే దేవుడు నా అద్దరికి వచ్చి నేర్చుకోమన్న ప్రభావ ప్రభావి పాదలోకి వచ్చినందుగా ఇటు మేము నేర్చుకోవాల ప్రభావ ఇటు మీరు ధ్యానించాలా మా చీతలు అమలు పరుచుకోవాలి ప్రభావ అనే మాత్రమే మూస పుచ్చుకోకుండా వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవారు వాక్యం చెప్తున్నారు కనుక ప్రభావ మేము విని మేము మూసుకోకుండా ప్రభావం మేము మూత పూజకోకుండా మేము అని ధీమాగా వండుకున్న ప్రభావ వాటిని వాక్యం ప్రకారంగా మేము ఆ వాత్య మాధ్యత పాటించాలా ఫస్ట్ నైనా దాన్ని అనేక రూపంలో ప్రకటించాలా అంటే బిడ్డలుగా తయారు చేయడం ఆదిస్తే అనేకులు ప్రేమ చల్లారిపో ఆయన ఇటు ప్రభుత్వం చివరి వరకు ప్రభావం జీవించాలా ఆ కలు చూపిన ప్రేమను ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు ప్రభావ ప్రేమను ప్రభుత్వం చూపిస్తూ అనేకులు మీరు చెరువు దగ్గర నడిపించాల ప్రభావ మరణ భూ ద్వారా నాకు అగ్రహం మార్చుకున్నారు రక్షణ అన్నారు రక్షణ ప్రణాళికలో అనేకలు నడిపించాల ప్రభావ ఓ దేవ ఇస్తు మీరే మాకు సాయంత్రం ప్రార్థిష్టమైన బీదలకు వార్త కలగించాలా మీకు మేము సత్యంలో నటించాలంటే బిడలు మమ్మల్ని తయారు చేసి అపత్ర బోధు నుంచి మనుషులు విడుదల పొందాల పంపమైన సత్యాన్ని వాళ్ళు ప్రయత్నించాలన్నా వాళ్ళ ఆత్మీయతలు ఇవ్వబడాలేవారే మమ్మల్ని నటించడం ప్రార్థిష్టం మీకు ప్రణాళికలుగా మీకు బలమైన సాధన మమ్మల్ని అందరినీ వాడుకోవడం ప్రార్థిష్టమైన దేవ ఇస్తు మీరే మాకు సాయత్తులు నటించడం ప్రాధిష్టం ఆ రీతిగా ప్రబా తల్లి ఫీవర్వా డబ్బులు త్రవాత ఇన్ఫెక్షన్ గద్దాశక్తిని పండించిన తర్వాత ఇన్ఫెక్షన్ ప్యాకెట్ నిల్చిన త్వ తంపిన స్వచ్ఛతంగా కాల్చిస్తున్నాయి నా ప్రభుత్వం స్వచ్ఛతంగా మీరు బలకర్చి నడిపించండి పని చేస్తుంది ప్రబంధన తగ్గించి మీ కంచె బిడ చుట్టంబానికి ప్రొటెక్షన్ దేవుడు మీ కాపులు ఇచ్చినా మీ వినుతులు భద్ర పరిచయా నా ప్రభా దేవాన్ని వాడుకోవాలి మీ మై మధ్య విజయం కొనాలి ప్రభావం ప్రత్యేక రక్షణ ప్రత్యేక బిడ ప్రభావం అధికారి ఇచ్చిన తెలుగులో మీరు అధికారం మాకు అది మీ మహిళ మేము వాడుకోవాలి ప్రభావ నా దేవా నీకు కొనాల ప్రభావ తన కుటుంబానికి దాన్ని సాధిస్తుంది ఆధారణ సమాధానం ఇచ్చేయండి ప్రతి అవసరం మీ మైండ్ లో తీర్చుకోవడం ప్రార్థిస్తామన్నా శారీరక ప్రభావం గురించి ప్రార్థిస్తాం దేవ దగ్గర తాతండి కొత్త పచ్చానికి మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ఒక తంపడిని హీలింగ్ డైచేయండి పూర్ణ తొత్తగా బిడో దేని తర్వాత గొప్ప కాకి పెట్టుకుని తన కుటుంబాన్ని రక్షించుకోవడం తర్వాత నటించి రక్షణ నాదే నా ప్రభుత్వ ప్రభావం ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం తర్వాత మీద తాతండి కొత్త పచ్చానికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ధాన్యాల గురించి ప్రార్థిస్తుంది తాతండి మంచి ఆరోగ్యం దాచింది కుటుంబానికి మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు బలంగా వాడుకోండి ప్రార్థన చేయండి మీ వాక్యం చేయండిని తయారు చేయండి క్రమల కాలం ప్రభావ అయినా కాని ప్రభావ వాగ్దానం చేసినారు క్వా నాకన్నా మూడో దేవులు కదల బో ప్రభావ మీరు నా ఓట్లు వాక్యాన్ని బయకుంటే గనుక ఊలోకి నేను రాబోయే క్రమల కాలంలో నేను కాపాడుతున్నాను ప్రేక్షిస్తున్నారు ప్రభావం దైవానికి అన్నారు కవ వాక్యం ఓ దేవ ఎంతో ఓటు కలిదు కదా మీ వాక్యం నేను తండ్రి స్వీకరిస్తుండే ప్రభావ మీరే మాకు సాయకుండా సాధిష్టమైన ఒక ఓకు సహనం కలిగి ప్రభావ్ వాక్యని స్వీకరించాలన్న సాయపడిని నేను గైకోణాల ఇస్తే ప్రభు నిన్న ప్రతి వాక్యం మీ గైకోనాల మధ్య భద్రపరుచుకోవాలని పలుకుని రాసుకోవాలంలో మిమ్మల్ని కాపాడుతున్నారు ప్రభావా దేవుడి కొన్న వాదన మధ్యలో నెరవేర్ సైపడంతో దేవే ప్రతి దశలో ప్రభావ మీరు మాకు విజయం ఇచ్చే దేవుడు ఉన్నారు ఆ దేవుడిలో విజయం ఇచ్చిన ప్రభావ విజయం పొందుకునే ముందు ఓ దురాత తమ పోరాటం ఉంది అని చెప్పిన ప్రభావ ఆట సమయంలో దురాత్న తమ్ముడు పోరాడుతున్నాం ప్రభావ అయినా విజయం మాదే ప్రభా ఓ దేవా శక్తిని మాకు నగించడం సాధిస్తున్నాయి ప్రభానికి వందరూ మీరు వాడుకోవడం సాధిస్తున్నాయి ప్రభావ విశ్వాసంగా ఉండి పౌరుషం గల వారు బలవంతలు ఉందని వాకి చెప్పినప్పుడు ప్రభావ ప్రతి దశలో మేము విశ్వాసంతో ఫలవంతులు ఉండాలా ఓ ప్రభు నేను అనేసి పోరాటాలు ఇస్తే శక్తిని పోరాట విజయం పొందాలా ప్రభా ఓ దేవానికి విజయ నిర్మ కనిపించిన స్థలలో పొందుకునే ప్రభావం బట్టి మీకు అన్నారు అధికారి మహిమత వాడుకునే అనేకులు ప్రభావం నడిపించాలంటే ప్రభావ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రాథిత్వం ఆర్థిక వ్యవస్థ అంత పతమైతే ఉద్యోగస్తులు అనేక ఉద్యోగాలు పోయిన ప్రభావ జీవనాధిపతి లేదు ప్రభావ పని లేదు ప్రభావంత భయంకరమైన ప్రభావ సాధారణ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన కనిపిస్తుంది కృతజ్ఞత ప్రాథిత్ ఆర్థిక పరిస్థితి మళ్ళీ రెస్టోర్ చేయడం ఖాళీమైన ఉదయం ప్రతి కులత ఉద్యోగాలు అనుకరించడం కుటుంబాలను పోషించడం పలు పని వాటిని పూల నుంచి ఎంతో మంది ఉద్యోగులు బయటకు వెళ్తుందో తప్పని ప్రొటెక్షన్ కాబట్టి నడిపించడం ఖాయమైనా ప్రతి దేశాలను మార్చుకోవడం రక్షించడం బహు కఠినంగా ఉన్న తో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుంటారు మీరు కదించిన దృష్టాన్ని కాల్చి ప్రజలు ఎంత భయంకరంగా చనిపోతున్న ప్రభావం లైఫ్ తీసుకుంటున్నారు ప్రభావ్ చేసి చెప్పిన వాళ్ళు చేసుకున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రభుత్వం ప్రజలను ప్రభావి పఠించుకున్న పరిస్థితి లేదు ప్రభావ తండ్రి ప్రాధిస్తున్న కృతజ్ఞపించండి ప్రతి బిడ్డలు ప్రతి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ఓ ప్రభావ్ ప్రభావ తండ్రి బిడ్డలను క్షీణించండి కృపజ్ఞండి కటాక్షించిన వ్యక్తి ప్రభావ మరొక అవకాశ బిడలు తక్షణమైన అయించండి ఓది ఒక ప్రతి అనారోగ్యాన్ని గర్ధించడం ఆధిష్టం ప్రభావం గర్తించడానికి గర్దిస్త వెళ్ళిపోతుంది ప్రభావ ఎందుకంటే మీరు వచ్చింది కనుక ప్రభావ ప్రత్మహిస్తున్నది వచ్చింది ప్రభావ తల్లిని మీరు గర్తించడానికి ఆదిశ్యమైన కనిపింగ్ లక్షణాల మంది కోట్లాది మంది చదువుకునిపోతున్నాయించిన కనిపించిన అయినా ఓ దేవనకు అవకాశం కనిపించడం ప్రతి దిస్త వైరస్ ని గర్తించి తప్పులు తెలుసు మారుమనితోంది పచ్చాక కొంచెం తిరిగి తమిళకి రావాలా రక్షణ పొందాలి ఆయన ఇస్తే మీరే సాయంత్రం ప్రతి బిడని ఆకర్షించుకొని ప్రతి దేశాన్ని ఆకర్షించుకోవాలని సాధిస్తాం ముఖ్యంగా మా దేశాన్ని ఆకర్షించుకోండి పనులు తర్వా ఇంకా ఇంతమంది సాధిస్తున్నారు ఆ పిలుకులు ఆకరించిన వాళ్ళు కుటుంబాలు పోషించిన వాళ్ళు ఇంకా తండ్రి సత్యంలో నడిపించి అనేకులు ద్రీ సత్యాన్ని ప్రకటించాలా ఓ దేవాస్త అభిషేకం ఇచ్చే వాడికి మనం సాధిస్తాం మీరు ఆవిడ బహుసందరం సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలా అది సేవా జీవితంలో నడిపించి అక్కడ నాలుగో గుంపుల మీ ఉండాలా ఓ దేవ చక్కగా కట్టగిన గోడలాగా ఉండాలా ప్రభావం ఏ స్థితిలో ఉన్నాము అదే స్థితిలో చివరికి సంపూర్ణంగా ముందు తాగిపోయి మమ్మల్ని తయారు చేసి మా గురి మీరే ప్రభావ మీరు ముందు ప్రభావం పట్టుకోలే పరిగెత్తాం ప్రవా అయినా మేము మాకు అలకట్టు పడకుండా ప్రవాడు తిరుగుని తిక్కని వచ్చి పాపం పోటీ ప్రవా విశ్వాసం కట్టడానికి కొనసాగించారు మీ వైపు చూస్తూ మా సూర్య పరిగెత్తాల మీరే మా సూర్య ప్రభావ మాకు ఒక పని అప్పచేసిన ప్రభావ జీవిత కాలంలో ప్రభావం సంపూర్ణాన్ని కొనసాగించవర్తించి తిరిగి మీ తల్లికి రావాలా తల్లి సేవ చిత్రంలో నడిపించాలి తీర్మానం కలిగి ప్రభావం అదే తాత్పర్యం కలిగి ముందుకు పోవాలా పౌరు బుక్తి అదే తాత్సం తో ఏ జీవితం అందించే నీకు ప్రభావ నీటి క్రీడలు పొందుతున్నాడు మేము అదే రీతిలో ముందుకు తాగిపోవాలా అంటే బలంగా సాధన నడిపించి మీరు ఆకు సిద్ధపరచుకోమని సిద్ధమైన వాక్యం తలంపజేసి మా ఒక వాక్యం నెమరం మార్గలు భద్రపరచుకోవాలి బలమైన ఆహారం ఆ స్థితికి మమ్మల్ని ఎరిగింపజేయమని ఏ స్థితిని ప్రార్థించిన ఆయన జీవాధిపతి ప్రభా అయా ఇదిగో నాయన ప్రకటన గొంతు ధ్యానంలో ప్రభా మీ ప్రభా అనేక విషయాలు బయలుపరుతూ ఉన్నారు పవన్ ప్రభా ఇదిగో నాయన వెచ్చదానాన్ని గురించి చల్లదానాన్ని గురించి నుచ్చల గ్రూపుల గురించి అయ్యా మాకెంతో తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు పొందనాలి అయ్యా అయా మేం ప్రభా గుంపులో ఉండాలో ప్రభా అయా అయ్యా మీరు నిర్ణయించే దేవుడు ఆయన అయా ప్రభా అయ్యా మీరు మెచ్చుకునేటువంటి గుంపులో మేము ఉండడానికి ఆ గ్రూప్ ఉండడానికి మీకు కృప చూపించండి మీ సహాయం అనుగ్రహించండి ఆయన ప్రభా మరి ముఖ్యంగా ప్రభా మన విజయ గారి గురించి ప్రార్థన చేయొచ్చుండగా ఆయన మీరు ప్రభా కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా విజయారిని మీరు ప్రభా అన్ని రకాలుగా స్వస్థపరచండి దేవుని పొందనూ సూత్రాలు ఆయనలో ఉన్నటువంటి భయాన్ని మీరు తీసివేయండి ప్రభా సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి తిరిగి ప్రభా మీ సాక్ష్యాన్ని విల్లాగా సహాయం తెచ్చండి అయ్యా గతంలో సందర్భాల్లో మీకు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనాంశంపై ప్రభా మీ విజయాన్ని అనుగ్రహించారు అందుబాటు మీకు ఎంతో వంతుల కోత ప్రభా ఈ విడి విషయంలో కూడా ప్రభా అ మీరు ప్రత్యేక చేయమని అయా ఆయన ప్రభా అయా సంపూర్ణ స్వస్థతను పొందుకొని ప్రభా అయాన్ని సాక్షిగా ఉండడానికి అయాన్ని సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి ప్రభా ఆ ఒక అవకాశాన్ని మీరు అనుగ్రహించండి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా కుటుంబంలో ఇంకెవ్వరికి కూడా ప్రభా ఇంక ఇలాంటి సింటమ్స్ కనపడకుండా ప్రభా అయా మీ రక్షణ కవచాన్ని అయా మీరు వేయమని చెప్పి మేము ప్రార్థన చేయొచ్చున్నాం అయ్యా మీ బిడ్డ ప్రభా అయా మరి ఎన్ని పనులున్నా సరే ప్రభా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రభా అన్ని చేరి మరి మేము ప్రార్థిస్తుండగా శ్రద్ధించుండగా ప్రభా ఆ బిడ్డను మీరు దర్శించమని అయా మేలులతో నింపమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి కృతజ్ఞాపం చేసుకునండి ప్రభా ఈ పరిచయం ఇంకా మెండుగాను ఆశీర్వదించండి దీవించండి అయా ఎలాంటి ఇబ్బందులు ఎరుకులు లేకుండా అయా చక్కగా ప్రభావి వాక్యాన్ని ధ్యానించి బలబట్టడానికి అయ్యా మీ కృపను అనుగ్రహించమని మనం చేయమని ఏసాయి శక్తి కలిగి నా ఉండి అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సార్ నేను చేస్తా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నత సర్వ సర్వకృపా దేవ ఏసా చెల్లించుకుంటున్నాం జీవం గటదేవా గొప్పదేవ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నదేవా మీకు వందనాలు చెస్తుంటున్నా తండ్రి దినుడు మన దరిద్రాలివాడవు తండ్రి ప్రభాయన అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభాయన జీవంగా తండ్రి ఇచ్చిన యొక్క దినముకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ఈ దినము తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమపరిచే విధంగాను మిమ్మల్ని సంతోష పెట్టే కేవలం మీ చిత్తమును జరిగించే విధంగాను నేను మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకొని వచ్చుంటున్నాం తండ్రి ఇచ్చిన ఈ పరిస్థితులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం మీ కృపకాయ వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయమని తల్లి ప్రభ వేడుకొని తండ్రి ప్రభా మాతో కూడా మీరు ఉండమని అయా సహాయం చేయమని వేడుకొని వచ్చుంటున్నాం అదే విధంగా కోవిడ్ పేషెంట్లను బట్టి మీకు వందనాలు ప్రభా మీరు కృప ప్రేమ జాలి కరుణ దయ వీటన్నిటిని తండ్రి ఆధారం చేసుకుని అనేక మంది సర్వైవ్ అయి ఉన్నారు ప్రభా ఆయన అది కేవలం మీ యొక్క ప్రేమ నాయన స్తో తండ్రి వీటి కృపణిస్తున్నందుకు వందనాలు సహాయం చేయమని పెట్టుకుని అదే విధంగా తండ్రి మిడుతల బారిన రైతులను తండ్రి ఆయన వలస కార్మికులను తండ్రి వారిని జ్ఞాపకం తీసుకుని వారిని ధైర్యం దయచేసి వారికి సహాయం చేయవలసిందిగా అడుగుచుంటున్నాం తండ్రి వారికి రక్షణ మారు మనసును దయచేయండి తండ్రి అదే విధంగా తండ్రి ప్రభా ఎస్ఎంఎస్ ఇం ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాన్ని అభివృద్ధి పరచండి సాయం చేయండి అసలు బట్టి మీకు వందనాలు సంపూర్ణ స్వచ్ఛత ఆ బిడ్డకి దాయిచేయండి తల్లిదండ్రులకి ఇద్దరికి నైనా మంచి ధైర్యం ఉన్న దాయిచేయండి ఆ బిడ్డ కిడ్నీలను ముట్టండి ప్రభావ ఆ యొక్క ఉన్న క్లాటింగ్ ని తీసేయండి ప్రభావ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సంపూర్ణ స్వస్థత ఆ బిడ్డకి అనుగ్రహించమని వేంటున్నారు తండ్రి అదే విధంగా చిన్న జాస్పదినారు స్వస్థపరిచినారు దాన్ని బట్టి మీకు మరలా వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా ఆ బిడ్డ మిమ్మల్ని మహిమపరిచే విధంగా సాక్షిగా జీవించడానికి సాయం చేయండి చెల్లి క్రిస్టిన పట్ల మీరు చూపిన కృపకాయ వందనాలు ఇంకా నువ్వు తండ్రి పాస్టర్ పాదం గారి గురించి ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు సంపూర్ణ స్వస్థత దయచేయండి వెంకట సుబ్బాయి గారికి రక్షణ మార మనస్సును దయచేయండి కృపారావు గారికి రక్షణ మారు మనస్సును కోవిడ్ నుంచి పరిపూర్ణ స్వస్థతను దయచేయండి వందలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అదే విధంగా తండ్రి ప్రభా నాయన ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డానియల్ గారిని బట్టి మీకు వంద ప్రభా ఇంకా సంపూర్ణ స్వస్థత దయచేయండి మాతో కూడా మీరుండండి నాయన తండ్రి ప్రభా ఇచ్చిన యొక్క సమయమును బట్టి మీకు వంద నెల చెల్లిస్తూ నేను తగ్గించుకుంటూ మా రక్షకుడుగు నమ్మే ప్రభావంలో భద్రపరిచిగా ప్రార్థన చేసుకోవడానికి మీరు సమయం పెట్టి వర్ణాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి ఆయన ప్రభావం ద్వారా తండ్రి ఆయన మామల్ని ప్రభా ఎన్నో విషయాల్లో తండ్రి హెచ్చరిస్తూ వచ్చినందుకు నిగం ఎంతో వాహనాలు చదువుతున్నాం తండ్రి ఆయన కర్దపు జీవితము తండ్రి నేనా నృత్య నిలు వస్తున్న జీవితము ప్రభా ఎలాంటిదో ప్రభా వేడి మీరు ప్రభా మామల్ని ప్రభావ తండ్రి నేనా ఏ స్థితిలో ఉండమో ఉన్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభా తండ్రి ఉన్న దాంపత్యము తండ్రి నాయన ప్రవాహ ఒక హెల్ప్ తండ్రి అయినా సెక్యూరిటీ గా ఫీల్ అవటం ప్రభావ తండ్రి ఆత్మీయ సెక్యూరిటీ గా ఫీల్ అవటం ప్రైనా ఇవన్నీ తగ్గించిన కార్యంలోని ప్రభావం జీవితంలో ఉన్న స్వభావాన్ని పార్శన్ తీసుకుని వస్తాం తండ్రి తెలుగు ఏమని అయ్యా తగ్గే ప్రవాహ తగ్గ నమ్రత ప్రభావం తీసుకొని అయ్యా తండ్రి నేను అలాంటి జీవితము తండ్రి నేను మీరు జీవితము జీవించడానికి ప్రభావ ప్రాక్టికల్ లైఫ్ ట్రూ లైఫ్ జీవించడానికి సహాయం చేయండి ఆర్టిఫిషియల్ లైఫ్ తండ్రి ఏ రీతిగా ప్రభా తండ్రి ఏమో క్లెయిమ్స్ ప్రభా తండ్రి మా జీవితంలో నుంచి తీమని ప్రభావి క్లెయిమ్స్ తండ్రి పాల్స్ క్లెయిమ్స్ నుంచి మమ్మల్ని తప్పించడానికి ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి తలంపుల్లో గానీ మాటల్లో కాని నడవడికలో గానీ ప్రభా ఎక్కడ కూడా ప్రభా తండ్రి నేను ఈ క్లైమ్ నుంచి మమ్మల్ని తప్పించు సహాయం చేయమని మీరు తండ్రి కొనసాగటానికి కొబ్బరి చేయమని ప్రార్థిస్తూ తండ్రి మా ముందు ఉన్నా తండ్రి ఏమైనా ప్రత్యేకంగా విజయ్ కోసం ప్రార్థిస్తూ ఈ విధాలు వీడలని మీరు న్యాఫన్ చేసుకోండి సహాయం చేయండి తండ్రి ఏమైనా ఎంతో తండ్రి ఏమైనా లైన్ లో ఉండటం వల్ల ప్రభావ ఎక్కడ ఎక్స్పోజర్లేదు దాని ప్రభావ మీ సహాయం తెచ్చేయండి ఆ వైర్లని మీరే ముట్టి తండ్రినైనా చురాలు ప్రభావ బంధిస్తూ తండ్రి నైనా ప్రభావితని వీక్నెస్ తీసేయమని మంచి ఆరోగ్యం మంచి శక్తి దయచేయండి ప్రభావ తండ్రి మంచి ప్రభావ తండ్రి బ్రీతింగ్ ప్రభావ తండ్రి వీక్నెస్ మొత్తం నుంచి విడుదల దగ్గర శక్తి దయచేయండి ప్రభావ తండ్రి నేను కోలుకోవటానికి రూపేయండి ప్రభావిత సహాయం తెయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ టాబ్లెట్స్ కాదు తండ్రి మందుల వల్ల కాదు కాదు అయ్యా తండ్రి నేను కేవలం నీ మాట వాళ్ళే ఇవన్నీ మేము చేసినాను ప్రభా తండ్రి అయినా ప్రభా అక్కడ తల్లి వాళ్ళు నేను ఒకటి మాట వల్ల మేము జీవిస్తాను నమ్ముతాం అయ్యా ఇక్కడ బిడ్డలు వేసామని రాత్రులు వేసామని ప్రతిని అనుకుంటున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభావం వచ్చండి సభ మీరే అనారోగ్యం గదిస్తాం కవి ఏమైనా ప్రభా కవితం ప్రార్థిస్తున్నాము కవి ప్రభా చిన్న బిడ్డ తండ్రి జాతర కొత్త ప్రార్థిస్తున్నాము తండ్రి నమ్మకం ఏంటంటే ప్రేంకులజనరాజా నీ పాదాలు కొందనాలు స్తోత్ర స్త్రులు చెల్లించుకుంటున్నా తంటే నీ కొద్ది కాలంలో మేము చూడటానికి అనుకరించిన కొడుకు కేవలం ఒకటి వాడిని పనికొండల వాడిని ఏ వ్యక్తి ఏ ప్రేమించినారు అయ్యా మీరు తోడుకున్నారు అయ్యా విలువ చెల్లించిన తండ్రి కొంటున్నారు నమ్మకం ఎంత భీవితం పని కొన జీవితం అయ్యా చిన్న నా జీవితం సాక్షితం నుండి నేను తిన్నకాని తిరువాస మీరు క్షమించి కరుణించి రక్షించిన పొడుపు జీవితంలో చెప్పినటువంటి అయ్యా చెబుతున్నటువంటి ఆ యొక్క ఊరిమే దీర్ఘశాంతానికి అయ్యా నమ్మకం ఏంటంటే పాదాలకు స్తోత్రాలు అంలో మీరు యొక్క బిడ్డల మధ్య నాపి ఏంటే సహాయం చేయండి కృపణనుగ్రహించండి నమ్మకం ఏం దేవ ప్రేమికుల కింద రాజా కృపణ అనుగ్రహించండి సహాయం చేయండి ప్రేంకులకి రాజా మహిళలు ఇంత వచ్చిన పేరు బిడ్డకే మీకున్నారు ఎవరి జీవితంలో మీకు పిలుపు ఆ యొక్క నమ్మకమైన తండ్రి నమ్మకత్వం ప్రేమకే మీకు ప్రింకులకి రాజాకరించండి మీ సాయం చేయండి తె మీ ఫాదర్ కొట్టుకుంటున్నాను తండ్రి కృపును అయ్యాకరించి తండ్రి అయ్యా బట్టల గుంపులో ఉంటాం అయ్యా నమకండి మా యొక్క ఘటాలని పరిరక్షించుకుంటాం అయ్యానికి నాకు కృపరించనీ ప్రేమ మహిళలు ఉంటే అయ్యా చూస్తాన కల్పన అయ్యా నమ్మకం ఒక తండ్రి అయ్యా నమ్మకం దేవ కృపణిందండ్రి ఎంతైనా నమ్మకండి తండ్రి బిడ్డను కారణండి కృపణించింది దేవ నమ్మకండ్రి రేపు వచ్చేటటువంటి హరిక్రి వివా నమ్మకం అన్ని నెగిటివ్ గా తండ్రి కృపించండి వివా నమ్మకం మేము బిడ్డలో మీరు మొదలుపెట్టే దేవుడు ప్రతి అండి అయ్యా యొక్క తెగుల్లో మమ్మల్ని అంతే ఇంతవరకు మీ యొక్క రెక్కలు చాలా లేదు అదే మీకు దాచిన అయ్యా మీ యొక్క వాగ్దానాలు మీ యొక్క నమ్మకత్వం మీ యొక్క విశ్వాసతను బట్టి నమ్మకం అనుగ్రహించండి ప్రింగులకి రాజా ప్రభుత్వం అనేకండి అంత దినస్థితిలో ఉండి ఉంటుంది అయ్యా వ్యాధి పడుతుండగా అయ్యా అనేక లక్షల మంది దేవాలయ వ్యాధి పడుతుండగా అయ్యా ప్రకరించండి సహాయం చేయండి మీరు ఎంత అయినా నమ్మకం ఏం లేదు అయ్యా చేయండి నమ్మకం ఏంటి వీటన్నిటి మీద ఈ మీద అధికారం గులికినటువంటి దేవుడిని స్రూపిణ్ణి అనుక్రమించడానికి ఇక గుడ్డి నేత్రాలని ఇద్దరు మనకు ప్రార్థిస్తున్నాం నమకు అంతే మీ యొక్క కార్యం కొరికై ఇక మీ యొక్క తాకుదలకి వాళ్ళందరినీ పట్టుకుంటుండీ ఎందుకైతే మరిన్ని శైలి ఉన్నారు దేవా అటు ఫైవ్ బట్టి మేము చూస్తున్నాం తప్పుడు అనుగ్రహించండి సహాయం చేయండి రింగులు గింజ రింగుల పాదాలు అనుగ్రహించండి అయ్యాం ఏంటంటే మరణశైలి ప్రతి ఆత్మ హృదయాన్ని కలిగించండి ప్రేమికున్నారు నమ్మకం ఏంటంటే ఇక్కడ ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతమంది ఆహారం లేక భోజనం లేక కనీసం తమ కుటుంబాలని దేవాలకర పడుతున్న లేక ఉన్నారు అయ్యా పోషించుకుంటూ ఉన్నారు అయ్యా వ్యవసాయ కార్మికులు నమ్మకం ఎంత వ్యవసాయ అయ్యా పారిశ్రామిక కార్మికులు పారిశ్రామిక కూలీ పరిస్థితి తండ్రి అయ్యా మారుమూల గ్రామంలో అయా నమ్మకం తండ్రి మారుమూల తాండాలో అయ్యా మారుమూల గెలిచిన ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యా అది కుటుంబాల మీరు పరిశ్రమ పట్టుకుంటు కృపణం గ్రహించండి చేయండి నేను గెలిపిన రాజ్యా నీ కు చూస్తున్నాను తండ్రి నీ సహాయం చేయండి నడిపించండి అయ్యా చెప్పుకోవడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం దేవలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా సహాయం చేయండి అయ్యా మీరు నాకు పిలిచి తండ్రి అయ్యా మీరే పోషణ పోషణాధారమంటున్నారు పదాల వెనకలు ఎంత అంటే నమ్మకం ఏంటేవాతమైతే ఆనాథులు తిట్లేని వారు అధికారు అంటారు అయ్యా నమ్మకం ఏంటంటే అమ్ముకులు ఎప్పుడు పిల్లలు అయ్యా దీని తండ్రి అయ్యా హాస్సులు తప్పటికే కలిగి ఉన్నారు అయ్యా ఆహారం దేవుడు జీవనం ఒకరికే చూపుతున్నారు అయ్యా జ్ఞాపకం చేసుకుని తండ్రి రాజుమారు పెట్టినప్పుడు తన పిల్లలు స్త్రీలు తప్పకుండా అయ్యాలు చూపు చూపుతాను ఒక ఏంటంటే పండుగలు గురించి ఎంతమంది అయితే చర్యలు హింసలు బాధలు ఎంతకాలంలో ఉన్నారు అయ్యా శత్రువే ప్రోత్సహిస్తుందా ఎంతమంది అయితే దేవతలు సహాయం విడుదల అయ్యానికి కూర్చుండి తండ్రి మీ చెన సహాయించండి మనం కట్టుబట్టుగా దయచూపండి ప్రేమించండి ప్రేమ కలిగిన రాజా ఎంతమంది అయితే మీ నామం తండ్రి మనం హింసలను నిర్మిస్తున్నాం ప్రాంతాల్లో ప్రభుత్వాలు అయితే అయ్యా మీ నామం కొరిపోయి అయ్యా నమ్మకం ఏంటండ్రి చెరలోనూ హింసలోను అయ్యానానికి నిందలకి అయ్యా పాలవచ్చు అయ్యాక్షుడిగా నిలబడినారు అటువంటి వారిని కొట్టుకున్నా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని మీరే అయ్యా ఆదరించడానికి చేస్తున్నాం రాజా పిల్లలు మధ్య ద్వారా విస్తరిపడుతున్న వ్యక్తి పడుతున్నటువంటి వాక్యాన్ని అయ్యా ఊరుగా ఫలించడానికి కృపణ అనుగ్రహించండి ముప్పదంతలుగా అరవదంతలుగా అనుకూలం కృపణనుగ్రహించాలని వైపు చెప్పినా రెండు బోధనలు వేద పాస్టర్లు వేద నాయకులు తండ్రి అయా వాక్యాలు ప్రకటిస్తుండగా అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా సత్యవాక్యం అనుగించలాగిన అయ్యా సంఘాలని అయ్యా సంఘ సభ్యుల్ని తండ్రి మీరు అక్కడ ప్రతి శ్రద్ధపరిచారు వారుగా ఉండీ నమ్మకం తండ్రి అధికర కుటుంబాలను ఎత్తు కొట్టుకుంటున్నాం అయ్యా సమకూర్చండి కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ని పాదాలు కొట్టుకుంటుండగా కృపణ అనుగ్రహించండి తండ్రి అయ్యా నశించిపోయే వారిగా ఉండకుండా సహాయం చేయండి తండ్రి శత్రువు కలిగినటువంటి కూర్చునండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏందేవా విగ్రహారాధన దేశమైన దేశానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయకుల అధికారులని అరే మీ పాఠశాల నిలిచిపెట్టుకుంటుండగా జ్ఞానం అనుకరించడం ప్రార్థిస్తున్నా నమ్మకై తండ్రి ఆయా సమస్యలు సమూహాలు అయా ఆ యొక్క నమ్మకైనా వివిధ సంఘాలని అర్యాటి నాయకులని అటు అధికారులను మీ పాఠశాలగా అరకు ఏంటంటే కొట్టుదరులో తండ్రిస్తున్నాం మీ వైపు చూడటానికి సహాయం చేయండి భుక్ సాక్ష్యాన్ని నా దేశమని అయ్యా ఉద్యోగంతో ఉండగా కొత్తమని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన తండ్రి కొత్తగా ఉండగా బోధుకుల తండ్రి దేవత మార్గిరి మరియు తండ్రి యొక్క వలస కార్మికుల మంది లేబడినటువంటి శివాగతి గృహాలను దర్శించినప్పుడు అయ్యా నమ్మకం ఏంటంటే హృదయాన్ని ఎవరో జ్ఞాపకం చేసుకోండి ప్రారంభిస్తున్నాను తండ్రి ప్రేంకల్ కింద రాజా మహిళ కలిగిన తండ్రి శత్రువాక్యం ఎత్తుకునిపోకుండా అయ్యాపరచండి బలపరచమని ప్రార్థిస్తున్నాం నమ్మకం దేవ మీరు మా జీవితాల్లో అనుగ్రహిస్తూ వస్తున్న కృపకై అయ్యా ప్రతి ప్రార్థనకి మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి జవాబుకై మీరు పొందనాల చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేంకల్ కింద రాజా అయ్యా మీకు నమ్మకత్వం ప్రేమకై మీరు పొందాలి కట్టండి అయ్యా నమ్మకమైన తండ్రి దేవాధులుగా అయ్యా ఆర్థిక దినాల్లో అయ్యా చేయలాగా అయ్యా మేము చూస్తున్నాం తండ్రి ఇప్పుడు అనుగ్రహించండి ఇక్కడ పెంచుకుంటున్నాను సహాయం చేయండి మా మధ్య ఉన్నటువంటి వ్యాధిగ్రస్తున్న పుట్టుకుంటున్నాను దేవానికి జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అనుగ్రహించండి నర నరాలను అయ్యాపచ్చుతుండగా అయ్యా కుటుంబాన్ని కుటుంబ సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రార్థనా కలిగి ఉన్నారు వారము కనిక మాన మార్గం ఒప్పుకుంటూ నమ్మకమైన మీ నామాన్ని హెచ్చిస్తూ మామను మేము తగ్గించుకుంటూ దిన కొందనా చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుభ్రమైన వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేమ కృప విశ్వాత్మ అన్వేషవాసము ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికి తోరే ఉంది కాక అమ్మ అందరికి